మహాపరిషుదుడ మహోన్నతుడ కన్యక్రమ గల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసయ్యా నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి గడిచిన కాలం అంతా కాచీ కాపడి నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నావు తండ్రి ప్రభా అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోతే ప్రభా నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావు ఏసయ్యా నీకు వందనాలు తండ్రి నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా సమస్త మహిమా ఘనతా ప్రభావం లేసయ నీకే యువేగములు కలుగునుగా కలెల్ తండ్రి ఇదిగో ప్రభా తండ్రి ఒక చిన్న మందగా ప్రభా మేము ఆన్లైన్ ప్రేర్ మీటింగ్ లో ప్రభానైనా కూడుకున్నాం ప్రభాతండ్రి నాయన పాటల ద్వారా మీరు మహిమనుందండి ప్రభానైనా వాక్యం ద్వారా ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభాతండ్రి అలాగే ప్రభాతండ్రి ఎంతో మంది ప్రభా మా ప్రియులు ప్రభానైనా ఈ వైరస్ కి ఇంఫెక్ట్ అయినారు ప్రభాతం ఎంతో మంది దుఃఖంలో బాధల్లో ఉన్నారు ప్రభాతండ్రి ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు ప్రభాతండ్రి మా ప్రియులు ప్రభా వాళ్ళందరినీ ప్రభానమైనా మీరు కనుకరించండి కృప చూపించండి ప్రభాతం ఆ కలవరి శిలువలో ప్రభా మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభాతండి అవును ప్రభాతండి నాయన ఇంకా ఏదైనా తండ్రి ఏదైనా అపరాధము పాపముంటే నా ప్రభ మీరు మీ దాసుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా మేము సరిచేసుకొని ప్రభా నీ స్వీకరించి ప్రభానైనా వాటిని పాటించి ప్రకటించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభానయన నీరు అక్కడ అతి సమీపంగా ఉంది కాబట్టి ప్రభానైనా తండ్రి మేము నేను కనిపెట్టుకొని నా ప్రభా మేము సిద్ధపాటుగా ఉండే అనేకులను సిద్ధపాటుగా చేయాలా ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభాన మీరే ఆధిపత్యం చలాయించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ నా జరేడైన పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అమేన్ హయా సర్వచితం బునిదేనయా స్వరూపమీచు కుమరి చిత్తీదేనయ్యా త్వరపా నీచు కు తారే పైను మంతీనయ్యా సరి అయిన పాత్ర చేయమయ్యారా నితుండను సర్వలి సేవింతును ేశ్వరా రిక్తుండను సర్వాదేవిను సర్వచితూని వినయా స్వమీచుకురి ప్రభుసిద్ధి చూిత్తమే ప్రాదించు చుంట నిసన్ని ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించు చుంటి ని సన్నిధి పరికింపున నిధివ సంబునా పరిశుభ్రమైన హిమము కన్నా చేసి పాలింపుమా పాపం బు బోవనను చేసి పాలింపుమా పాపం బుపోవనను కడుగుమా సర్వాచితంబు సర్వచిత్తంబునిదేనయ్యా స్వరూపమీ చుకుమరివే సర్వ చిత్తంబునీదేనయ్యా స్వరూపమీ చుకుమరివే చిిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థి నారక్షక నీచితమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థి నారక్షక నీచమోగాయములచేతను నిత్యం భూక్రుంగి కృంగి నిజమైన సర్వక్తుండవే నీచేత పాటిన రక్షింపుచిత్ బునిదేనయ్యా స్మరి సర్విత్ బునిదేనయ్యా స్వూపా మేచు కుమారి ఆత్మస్వ నీచిత్త అనిశంబు చల్లు ఇహ పరమునా ఆత్మస్వూపా నీచిత్త అని శంభు చల్లు ఇహ పరమునా అధికంబో గ నీ ఆత్మతో ఆవారి అందరు నాలో క్రీస్తుని చూడా ఆత్మాతో నన్ను నింపుముదేవా అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మాతో నన్ను నింపుదేవా సర్వ చిత్తంబునీదేనయ్యా స్వరూపమీ చు కుమ్మారివే చిత్తీవేనయ్యా స్వరూపామీచు కుమరి సారే పైను మంతి నయ్యా సరియైనా పాత్రం చేయుమయ్యారా నిక్తుండను సర్వాదానిం నింతును నిరుతుండను సర్వాదని సర్వచిత్తం బునిదేనయ్యా స్వమీజు కురిునిదయ్యా స్వమీజు కురి వాక్యం మీదేనన్నాదేనా ప్రార్థన చేస్తాం పరశుధర వాగు తండ్రి మీకు సొత్తుల స్తోత్రాలనైనా కృపగల దేవ స్తోత్రాలనైనా మహోన్నతిల దేవ మహిమ స్వరూపి మీకే వందననాలనైనా ప్రభావ మమ్మల్ని అందరినీ చర్జలు లెక్కలు పెట్టినారు నూతనలు నడిపించినారు ఓ ప్రభా దేవరాత్రులు కాచి కాపానారినారు మీరు మాకు సహాయ కలుగు ఉన్నందుకు మీకెంతో వదనాలు స్థితులు స్తోత్రాలు కృతజ్ఞతలు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే కలుగునుగాకెల్లుయ్యా ప్రభు మీరు జీవం గల దేవుడినైనా ఎక్కడున్నారో నుంచి అందరూ అనుకుంటున్నారు కానీ మాకు ఎప్పుడు మా హృదయంలోనే మీరు ఉన్నారు మా పక్కనే ఉన్నారు ప్రభు మాతో పాటు ఉన్నారనైనా మమ్మల్ని నడిపిస్తున్నారు మమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్నారు ప్రతి దశలో ప్రభు అనుమానాల నుంచి మాకు విడుదల కల్పించినందుకు అనుమానాన్ని తొలగించినారు ప్రభా అవిశ్వాసాన్ని స్వస్థపరిచినారు మీకెంతో వందనాలు మీకెంతో కృతజ్ఞతలనైనా ఓ ప్రభావ మేముంటుంది మహాశమల కాలం ఎవరు గ్రహించలేద్ ఎంతో కాలం చెప్తున్నా కానీ ఎవరు చూడలేకపోయినారు ప్రభ కానీ ప్రభ ఇది దుఃఖకరంగా ఉంది ప్రభావ చెప్పినా వినకపోయినప్పుడు వాళ్ళని విడిచిపెట్టేది కాదు ఆదరణ అటువంటి శ్రమల కాలంలో వాళ్ళని నేరిదిగా ఆదుకోవాలా ఎటువంటి మార్గాన్ని చూపించాలా అవి మీ ద్వారా మాకు బయలుపరచబడాలనైనా మా సొంత తలంపులను విడిచిపెట్టేసి మేము మీ తలంపులకు చోటు ఇవ్వాలా ఈ శమల కాలంలో ప్రతిదీ మోసం తనిమల్ మహా విజృంభించి దుష్టశక్తులు పనిచేస్తున్నాయి వాటికి పర్మిషన్ ఇచ్చింది కూడా మీరే అని మేము చూస్తున్నాం ప్రభ ఎందుకంటే చెప్పినప్పుడు వినలేదు కాబట్టి తను మళ్ళీ శ్రమలకుండా పోక తప్పదని మీరు హెచ్చరించినారు ఎన్ని సంవత్సరాల క్రితం ఈరోజు అది జరుగుతుంది ప్రవ్వ అయినా కానీ ప్రవ్వ ఏ రీతిగా గొప్పశమనానికి జనానికి ఉపశమనం కల్పించాలా మీరు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు తండ్రి ఈ వైరస్ బారి నుంచి ఎట్లా బయటపడాలా ఎన్నో జ్ఞానాలు ఎన్నో మార్గాలు చూపిస్తున్నారు ప్రవ్వ ఏ రీతిగా దాని నుంచి ముందే జాగ్రత్త పడాలని ఏ రీతిగా దాని నుంచి బయటపడా కూడా చూపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వాహనాలు ప్రభ కాబట్టి నిన్న మీరు భయపడకుండా అనుమానించకుండా సంపూర్ణంగా మీద ఆనుకొని జీవించ లగ్న సేపడండి యూహాను మీ రొమ్మును ఆనుకొని ఉన్నాడు ప్రభా కూడా అదే రీతిగా జీవించాలా ప్రభా అటువంటి బిడలగమాలు నడిపించండి ఇవాధ్యాన కాలంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ అనుగ్రహించండి అందులోని సత్యాన్ని గ్రహించాలా దాన్ని మా జీవితాలు అవలంబించుకోలే ప్రభ ఇది నేను స్వీకరిస్తున్నాను అని సంపూర్ణంగా ఓ ప్రభ నోటి ద్వారా ఒప్పుకోవాలా ప్రభ లేకపోతే ఈ కాలంలో ఈ వాక్యం దొరకదునైనా కాబట్టి దీన్ని మేము సంపూర్ణంగా స్వీకరించి వాటి ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా వీటినే ప్రకటించాలా ప్రభ అవును ప్రభ ఎన్ని సమస్యలైనా యథావిధి క్రైస్తవ జీవితం కానీ చివరి క్షణాలలో కనీసం మార్పు దమని ప్రార్థిస్తున్నాం అటువంటి కృపా భాగ్యాన్ని మా కందరిని కనుగరించి మీరేమని నడిపించమని ఏ సు ప్రార్థిస్తున్నాం తండ్రి గత వారాలలో మిల్కీ సిధక క్రమానికి సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తా ఉన్నాం బహుశా ఎన్నో భాగం ఎనిమిదో ఏడు ఏడు భాగాలు అయిపోయినాయి అన్న ఎనిమిదో భాగం తొమ్మిదో ఎనిమిది వచ్చింది తొమ్మిదో భాగం అనుకుంటా తొమ్మిదో ఎనిమిదో భాగం లాస్ట్ టైం అయిపోయింది అది ఈ రోజు మనం ఎన్ తొమ్మిదో భాగాన్ని మనం ఆరంభించకపోతున్నాం అయితే మనం గతంలో ఏం చూసుకున్నామంటే పేతురు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో రెండవ అధ్యాయ తొమ్మిదవ వచనాలు ఏం చూసినామంటే మన యాజక సమూహం రాజులైన యాజక సమూహం రాజులైన యాజక సమూహం అన్న పాదం దగ్గర అక్కడ ఆగినాం మనం ఎందుకంటే రాయల్ ప్రీస్ట్హుడ్ అనేది ఇంగ్లీష్ లో రాయల్ ప్రీస్ట్హుడ్ రెండు రకాల యాజకత్వాల గురించి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ రెండు రకాల యాజకత్వాల మధ్యలో పోరాటం నడుస్తుంది ఆ రోజు మొదలుకొని ఏ రోజు నుంచి మనం చూసినాము నిర్గమకాండం కాలం నుంచి ఎప్పుడైతే ఆ బంగారు దూడని చేసుకున్నారో అక్కడ ఒక యాజకత్వం పుట్టిందని చూపించిన ఎందుకంటే బంగారు దూడన్ని చేసుకోవడం వలన వాళ్ళు ఏం చేశారంటే దేవుడితో నిబంధనని వాళ్ళు తృణీకరించరు దాన్ని విరగొట్టుకున్నారు ఎప్పుడైనా కానీ దేవుడు చేసిన నిబంధన మాయం కాదు మాసిపోదు అది ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది కానీ ఆయన మనిషి కాదు దాన్ని తృణీకరించడానికి ఆయన నిబంధనను ఎప్పుడు కొట్టివేయడు మనుషులే దాన్ని కొట్టివేసిండ్రు ఆ రోజు కానీ ఆయన వాళ్ళకి ఇచ్చిన ఆ రాయల్ యాజకత్వం లేక రాజులైన యాజక వంశం రాజ్య లేక రాయల్ ప్రీస్టూడెంట్ ఇంగ్లీష్లో రాజధికమైన యాజకత్వం అది అయితే ఆయన ఆది నుంచి మనం చూసినాం ఆదాము కాలం నుంచి మొదలుకొని నోవాహు కాలం వరకు అది వచ్చింది అక్కడి నుంచి మోషకి వచ్చింది ఆ యాజకత్వం కానీ మోస దగ్గరకు ఆగిపోయింది కొంతకాలం దాని తర్వాత మన కాలానికి స్టార్ట్ అయిందంటే మన ప్రభు కాలానికి స్టార్ట్ అయింది మన ప్రభు నుండి అపోస్తులకు బయలుదేరింది అపోస్తుల నుంచి మనకి బయలుదేరింది దురదృష్టం ఏంటంటే ఇది గ్రహించలేదు ఎవరు బోధయ్యే అపోస్తల బోధయ్యే అనుకుంటున్నారు కానీ ఆ బోధల ఉండి కూడా వాళ్ళు లేవి యాజకత్వాన్ని వెంబడించారు అందుకే పౌలు ఎంతగానో హెచ్చరించి పౌలు మాటలు ఎందుకు అర్థం కాలేదంటే పౌలు తన పత్రికలలో ఈ రెండు విషయాలు చాలా చూపించాడు ముఖ్యంగా నేను కొరంతులు రాసిన రెండో పత్రిక ధ్యానిస్తున్నా ఒక వారం నుంచి నేను ఎప్పుడైనా ఒక పత్రిక ఒక అధ్యాయం ఒక పత్రిక తీసుకొని దాన్ని ఒక వన్ మంత్ నాన్ స్టాప్ ధ్యానిస్తూనే ఉంటాను ఆపను ఒక అధ్యాయం అయిపోయినాక మళ్ళీ ఒక అధ్యాయం పోవాలని ఉంటుంది చాలా మందికి అది జనరల్ గా అందరు అట్లనే చేస్తారు కానీ ఆ అధ్యాయాన్ని నేను డీటెయిల్ గా చదువుతూ ఉంటాను కామెంట్రీస్ చూస్తాను స్పిరిచువల్ గా దేవుడు మేమైనా బయల్పర్సన్ గా మాట్లాడతాడేమో చూస్తానైనా చదువుతుంటేనే మాట్లాడుతుంటాడు ఆయన అందులో నుంచే మాట్లాడుతుంటాడు లైన్స్ మధ్యలో నుంచి మాట్లాడుతుంటాడు మనం ధ్యానిస్తూ ఉంటే అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు కొరంతుల రాష్ట్రపతిలో నేను చూసినాను అక్కడ కూడా కొరంతి సంఘంలో కూడా లేవి క్రమాన్ని పాటించే ఒక యాజకత్వం బయలుదేరి పౌలికి వ్యతిరేకంగా నిలబడిండ్రు పౌలు చెప్పేది అంతా పిచ్చిది మెంటలోడైనా ఆయన చెప్పేది నమ్మకండి అది అబద్ధ బోధ అని పౌలకే వ్యతిరేకంగా ఇచ్చారు ఇప్పుడు చూడండి పౌలు స్టార్ట్ చేసిన చర్చిలో దొంగలు వచ్చి పౌలికి వ్యతిరేకంగా చెప్తే మనుషులు ఎవడు మాట వినాలా పౌల మాట వినాలన్నా దొంగల మాట వినాలన్నా ఈ రోజు కూడా జరుగుతుంది అదే ఇప్పుడు సత్యాన్ని ప్రకటించి సత్యాన్ని బయలుపరిచిన మన ప్రభువు ఆయన చెప్పిన మాటలని పాటించకుండా ఇంకేదో మాటలు పాటిస్తే చెప్పండి ఒక్క వాక్యం నేను చూపించేసి మళ్ళా నేను ఈ పేతురు రాసిన పత్రికకు వస్తాను ఎందుకు అది నాకు చూపించాలన్న ఆశగా ఉంది ఆ లూకాసు వార్తలు అది ఎవరన్నా చెప్పగలరా లూకాసు వార్త పదహారవ అధ్యాయం అనుకుంటా చూడండి లూకాసు వార్త లూకాసు వార్త పదహారవ అధ్యాయము అయితే ఇక్కడ అన్యాయస్తు అయిన గృహ నిర్వాహకుడు గురించి అక్కడ చెప్పబడింది అయితే ఈ అన్యాయస్తున్న గృహ గురించి ఒక ఉపమానం చెప్తున్నాడు దేవుడు అక్కడ పదహారవ అధ్యాయం అంత చాలా ముఖ్యమైన వాక్యం ఎంతమంది ధ్యానించేటో నాకు తెలియదు మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా ఒక ధనవంతుని యొద్ గృహ నిర్వాహకుడు ఉండేను వాడు ఆస్తిని పాడుచిచ్చున్నాడని అతని యుద్ధ వాని మీద నేర మోపుపడగా చూడండి వీడు ఆస్తిని పాడు చేస్తున్నాడు అన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి గృహ నిర్వాహకుడు అంటే సేవా జీవితాలు ఉన్నవాడు కదా వరిగా చెప్పుకోవాలంటే ధనవంతుడు అంటే మన ప్రభుత్వ సాదృశ్యంగా ఉండు అయితే శిష్యులతో చెప్తుండే మాట అది నేను బాగా చేసుకున్నాను చూడండి ఇది కాంటెక్స్ట్ అంటారు దీన్ని అంటే స్థితి ఏ స్థితిలో ఎవరికి చెప్తున్నాడు ఈ వాక్యం శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక ధనవంతుని వద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేను గృహ నిర్వాహకుడు అంటే రకంగా సేవకుడు అన్నట్టు లేక మేనేజర్ అంటాం ఇంగ్లీష్ లో మన కాలంలో మేనేజర్ అంటాం అయితే వాడు ఏం చేస్తుండటంట ఆ ధనవంతుని ఆస్తి పాడు చేస్తుండంట అతని యొద్ వాని మీద నేరమూపగా అతడు వాని పిలిచిన వాడిని గూర్చి నేను వినిచిన ఈ మాట ఏమిటి ధనవంతుడు పిలిచిండు ఆ మేనేజర్ని నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించము నాకు చెప్పు నువ్వు ఎట్లా ఖర్చులు పెట్టినావు ఏం చేసినావు నువ్వు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండ వానితో చెప్పాను ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును అంటే జాబ్ పోగొట్టుకుంటుండు వీడు చూడండి మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎందుకు మనం జాబ్స్ పోగొట్టుకుంటున్నాం అయితే నన్ను తీసివేయును కనుక నేను ఏమి చేతును రవ్వలేను భిక్షం ఎత్తుక్ సిగ్గుపడుచున్నాను ఇవి చేయలేడు వాడు కష్టపడలేడు సిగ్గు మేనేజర్స్ తో వచ్చిన ఏది నువ్వు ఎప్పుడు మేనేజర్ పోస్ట్కి ఎదుగుతావు తెలుసా ఎదిగిన రోజు నువ్వు కింద పనులు చేయలేవు మరి కిందికి దిగిపోయి బిగ బిచ్చమాడుక్కోలేవు నేను ఇదే కళ్ళారావు ఒక పాస్టర్ ని చూసిన అందుకు చెప్తున్నా నన్ను ఈ గృహ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవాలనో నాకు తెలియ అనుకోని చూడండి ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీడైతే ఉద్యమం పోగొట్టుకున్నాడు అంటే ఇంకా లాస్ట్ మంత్ అనుకుందాం ఈ లాస్ట్ మంత్ వాడు ఉద్యోగం పోగొట్టుకుంటాడు నెక్స్ట్ మంత్ నుంచి ఉద్యమం లేదు వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి ఎట్లా అయితే వీడు సరే నేను ఎట్లా బయటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ భవిష్యత్తులో వేరే వాళ్ళు నన్ను వాళ్ళింటికి రానియరు వాళ్ళు నేను ఏం చేయాలా అని ఐదో వర్షం నుంచే ఆయన చూడండి ఆ గృహ నిర్వాహకుడు ఎట్లా ఉండాలని చెప్తుంది తన యజమాను నేనున్నస్తులో ఒకరిని పిలిచి నీవు నా యజమానునికి ఎంత అచ్చిందావు అని మొదటి వాడిని అడిగాను వాడు నూరు మనుగులు అని మనుగుల అని చెప్పగా నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చోండి ఏ పది మనుగులని రాసుకోమని వాటితో నూరు నుంచి యాభై దాని తర్వాత తర్వాత వీడు వాడు తర్వాత వాడు నీవు ఎంత అచ్చ చిన్నవాని మరి ఒకరిని వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటు తీసుకొని ఎనభై తూములన్నీ రాసుకోనమని చెప్పాను అయితే వీడు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకు అన్న విషయం ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం ఆ వీడు అంటే రక్షణ అనుభవం లేనివాడిని అన్యాయస్తుడు అంటాం రక్షణ అనుభవం ఉన్నవాడు అన్యాయంగా జీవించాడు అయితే ఎందుకు రక్షణ అనుభవంలో నుంచి బయటికి వస్తారన్న విషయామే మనకి నేర్చుకుంటున్నాం దాని తర్వాత ఈ లోకంలో వాళ్ళు ఎట్లా బ్రతుకుతలో చూపిస్తుంది చూడండి అన్యస్తున్న గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునే వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకునేను ఆశ్చర్యం ఉంది ఎట్లా యుక్తిగా నడుచుకున్నాడు చెప్పండి అన్యస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునే వాని యజమానుడు వాని మెచ్చుకునేను అసలు వీడు దొంగ వీడు అన్ని పైసలన్నీ వృధా చేస్తున్నాడు కానీ వీడు చేసింది కూడా తప్పేంది ఎవరైతే అచ్చి ఉన్నారో ఈ గొప్పవానికి వాళ్ళలో ఇద్దరిని పిలిచి ఒకడు వంద ఇద్దరు వంద వంద ఉన్నారు అయితే ఒకనికి యాభై రాసుకోమంటుండు ఒకనికి ఎనభై రాసుకోమంటున్నాడు అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు యజమానుని ఎట్లా ఎట్లా అనుకుంటాడు యజమాను ఎట్లా అనుకుంటాడు వీడు చేసింది తప్ప అన్నప్పుడు వీడు తిరిగి డబ్బులు తీసుకొస్తున్నాడు ఎవరు దొరికేాలి ఎవడైతే అప్పు ఉన్నారో అప్పు తీసుకున్నారు ఆ అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గరికి తిరిగి వాపస్ తెస్తున్నాడు అందుకు మెచ్చుకుంటున్నాడు ఈ విషయం మనం అర్థం ఒకవేళ వాడు అరీచ్ తక్కగా రాకపోయి ఆ వంద కూడా వందలో ఒకటి కూడా రాకపోయింది పైస అంటే ఏదో రూపకంగా వాడు మటుకు వందకు బదులు యాభై మళ్ళీ వందకు బదులు ఎనభై తీసుకొచ్చిండు అది ఈయన చూస్తున్నాడు ఈ యజమానుడు అనేసి ఏమంటున్నాడు ఎనిమిదవ వర్షం చాలా ముఖ్యమైనది వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులు చూడండి ఈ వాక్యము నన్ను అయితే ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది నా లైఫ్లో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వెలుగు సంబంధులు రక్షింపబడ్డ క్రిస్టియన్స్ ఈ లోక సంబంధాలు రక్షణ అనుభవం లేని వాళ్ళు కాబట్టి రక్షింపబడ్డ వారి కంటే రక్షణ అనుభవం లేని వారే బహు తెలివిగలంటే చాలు ఫెలోస్ అని ఇక్కడ వాక్యం చెప్పండి మనము బకరాలు ఎవరైతే చెప్పాలంటే బకరాలే మనం గొర్రెలమే కదా దాన్ని పాముల వలె పౌరంలో వలె అన్నడా లేదా పాముల వలె వివేకం కలిగి ఉండడు విధంగా యుక్తి పరులు యుక్తి కలిగేది సర్పం కదా ఈ లోకస్తులు సర్ప సంతానం లాగా అన్నట్టు రక్షణ అనుభవం లేని అందరూ సర్ప సంతానమే అంటే సర్పం యొక్క విత్తనం మనము మటుకు వెలుగు సంబంధనం దేవుని యొక్క విత్తనం మనం కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ లోకంలో ఎట్లా బ్రతకాలనో వెలుగు సంబంధులకు తెలియదని చెప్తుంది ఈ వాక్యం మీరు చెప్పాలి మా దేవుడు ఎప్పుడో చెప్పేసి ఇవన్నీ ఎట్లా జీవించాల మనం అంటే తెలివిగా నేట్ నడుచుకోవాలా హుషయ గ్రంథం ఈరోజున ఎందుకో ఉదయకాలం అది జ్ఞాపకం తీసుకుంటున్నా ఒంటరిగా గ్రంథంలో నాకు విషయం జ్ఞాపకం చేయబడింది కొన్ని సంవత్సరాల నా ప్రజలు ఎందుకు నశించిరి నా ప్రజలు అని చెప్తుండు నా ప్రజల నశించొద్దు కదా రీస్ చేసిన వాడికి ఏ శిక్ష విధి లేదు ఎయిటీ పర్సెంట్ నశించిపోరు రక్షింపబడ్డవాడు మళ్ళీ నా ప్రజలు ఎందుకు నశించిరి జ్ఞానము కొదువై లేకన్నా జ్ఞానం జ్ఞానం లేకన్నా జ్ఞానం కొదువయ్యా రెండు తేడా ఉన్నాయి కదా జ్ఞానం లేదా ఈ లోకంలో మస్తు జ్ఞానం ఉంది ఎందుకు వీళ్ళు నశించిపోయినాడు కొదువై నింపుకున్నది కదా జ్ఞానం మంచి కాలంలో జ్ఞానాన్ని నింపుకుని ఉంటే వాడు బ్రతికేవాడు వాడు జ్ఞానం కొద్దు కావడం వల్ల నశించిపోయినారు ఈరోజు క్రైస్తవులు నేను ఎంతమంది చూస్తున్నాను సేవకులు ఫాస్టర్లు క్రిస్టియన్స్ చాలా మంది డిస్టర్బ్ అయిపోయినారు సరే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తున్నాడు కానీ ముందుగానే నిన్ను కాపాడుకోమన్నాడు నిన్ను నువ్వు జాగ్రత్త కాపాడుకోమన్నాడు కదా మనకు అప్పగించబడ్డ ఆ వాగ్దానం అది చెప్పండి వాక్యం వరకు చెప్పగలరా నేను చూపిస్తాను ఒక నిమిషం మన కేవీపీకి ఇచ్చ ఇచ్చిన ఆ యొక్క వాగ్దాన బంధిని ఎన్నిసార్లు జ్ఞాపనం చేసిన ఎవరు కురుతుంది బ్లూకస్ అధ్యాయం చూడండి ఇది రాసి పెట్టుకోండి జాగ్రత్తగా ఎందుకంటే ఈ శ్రమల కాలంలో నువ్వు ఎట్లా తప్పించుకోవాలన్నా ఇక్కడ ఉంది వాక్యం అది మనం ఛాన్సాలు కూడా చెప్పిన నేను మనం తప్పించుకోవాలని ఉంది ఎందుకు చిక్కబడతాను శ్రమలో ఈరోజు అందరూ చిక్కబడుతున్నారు శ్రమలో చూడండి ముప్పై వచనం ఆ దినమున భూమి అందంతటా నివసించే వారి అకస్మాత్తుగా వచ్చను శ్రమ ఈరోజు జరిగింది వాక్యం నెర నెరవేరుతుంది వాక్యం ముప్పై నాలుగు చూడండి ఒకసారి దానికి ముందు చూడండి ఒకసారి ఆకాశంను భూమి గతించను గాని నా మాట ఏ మాత్రమును గతింపవు ఆయన వాగ్దానం చేసిన మీ హృదయములు ఒకవేళ తిండి వలనను ఐహిక విచారముల మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్త ఇది ఉరి పక్షి ఎట్లయితే చిక్కబడుతుందో ఉరిలో చేపలు ఎట్లయితే వలలు పడుతున్నాయో అట్లా మీ మీదికి వచ్చింది అంటున్నాడు ఇది ఎందుకు వచ్చిందో తెలుసా ఎట్లా ఉంది మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారణ ఈ మూడు నిన్ను వెంటాడుతున్నాయి ఈరోజు ఎందుకు చిక్కబడ్డారంటే ఇవే అరే మూడు సార్లు నాలుగు సార్లు ప్రార్థించకపోతే దీన్ని తప్పించుకోలేదనేసి దేవుడు మనకి లాస్ట్ ఇయర్ చెప్పిండు మినిమమ్ త్రీ టైమ్స్ అన్న ప్రేయర్ చేయమన్నాడు దీని నుంచి తప్పించుకోవాలంటే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలను ఐహిక విచారంలో వలనను మందంగా ఉన్నందున అందుకు బుద్ధి లేని కన్యకులు ఎందుకు నిద్రపోతుంటారంటే ఇదే గుణగణం మందంగా ఉన్నారు ఆ దినము అకస్మాత్గా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్త ఇప్పుడు చూడండి ఆ దినం నా భూమి అందంతట ఇది ఒక్క స్థలంలో ఆరంభమై ఆగిపోయింది కాదు అక్కడ స్టార్ట్ అయింది అక్కడనే ఆగిపోలే ఇక్కడి వరకు వచ్చింది నీ పక్కింటి వరకు వచ్చింది కదా ప్రతి ఇంటి దగ్గరకు వచ్చింది కొందరికి ఇళ్ళలోకి వచ్చేసింది కొందరికి పక్కింటి వరకు వచ్చేసింది నాకు తెలుసు నా దగ్గర కూడా వస్తుంది అనేష్ కానీ దేవుడు నాకు చూపించింది దాన్ని ఎట్లా ఎదుర్కోవాల కండారా నేను చూసిన దాన్ని మీ హృదయంలో ఒకవేళ తిండి వలన అందుకు ఉపాసం చెప్తున్నాను నేను మతులుగా ఉండకండి మేల్కొండి సత్యాన్ని గ్రహించండి మతుగా అహిక విచారలు ఎప్పుడు నీ కుటుంబము నీ సమస్య నీవు నీ పిల్లలు ఇదే అయిపోయింది నీ లైఫ్ అంతా చూడండి ని సొంత కుటుంబీకులకి శ్రమ వస్తే నువ్వు ఎట్లా విలువలాడపోతావు నీకు అదే తలంపు నీ పక్కిన టోన్కి వస్తే అదే నిన్ను నీ పొరుగుని ప్రేమించడం అంటే నీ పక్కిన ఆ సమస్య వస్తే నువ్వు నీ కుటుంబిక సభ్యులు కొరకు నువ్వు పరిగెత్తినట్లు ఎప్పుడన్నా పరిగెత్తినావా పరిగెత్తాల ఎన్ని ఫోన్ కాల్స్ చేయాల్సి వస్తుందో ఎక్కడ పడితే అక్కడ ఫోన్ కాల్స్ చేసి వీలైతే కొన్నిసార్లు మనమే పోవాల్సి వస్తుంది లేకపోతే డబ్బులు సప్లై చేయాల్సి వస్తుంది ఎంతో ఎటువంటి మందు కొన్నిసార్లు ఆ డాక్టర్లు కూడా అంతుపడతలేదు ఏ మందులు వేయాలన్నా కాబట్టి నువ్వు వెతుక్కోవాలా మరి నీకు ఆ జ్ఞానం ఇక్కడ బ్రదర్ నాకంత జ్ఞానం లేదు బ్రదర్ అంటే ఉండదు మళ్ళీ ఎందుకు ఉండదంటే నువ్వు ఎప్పుడు దాన్ని వెతుక్కోలేదు కాబట్టి లేదు నేను చదువుకోలేదంటే అవన్నీ సమర్థించుకోవడం నా దృష్టిలో ప్రయత్నం చేయాలనేది ఇక్కడ మనం చెప్పేది తిండి వలన మనం మతులం కాకుండా అహిక విచారణ వలన కొట్టుకొని మనం ఆ దినము భూమి అందంతటా నివసించి మీదికి అకస్మాత్తుగా వచ్చను ఈ ఉరి వేటగాని ఉరి ఎవడ వేటగానే ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి వచనం మీరు జరగబోవు వీటి నెల్ల జరుగుతున్నాయి ఇంకా జరగబోతున్నాయి మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనసుకు మన ఎదుట నిలవటకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేయించు మెలకుగా ఉండుడి నేను రాత్రి వన్ ఓ క్లాక్ కూడా లేచి ప్రార్థన చేస్తాను తెల్లవారులేసి ప్రార్థన చేస్తాను మళ్ళీ మీతో పాటు వీలైతే ప్రార్థన చేస్తాను మళ్ళీ నేను ఒక్కడిని మధ్యాహ్నం పూట ఫ్రీ టైం ఉంటే ప్రార్థన చేసుకుంటా సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు ఆ ప్రార్థన చేసుకుంటా మళ్ళా రాత్రి పది గంటలకు ప్రార్థన చేస్తా ఎప్పుడు టైం దొరకటప్పుడు నేను కనీసం దావి దానియాలు బహుశా మూడు సార్లు ప్రార్థన చేసాను కానీ నేనైతే నాలుగైదు సార్లు కూడా ప్రార్థన చేసుకుంటాను ఎందుకంటే ఈ కాలంలో ఇంకా ఎక్కువ కావాలని ప్రార్థన ఎందుకంటే ఈ సంవత్సరం అయినా మనకి స్పెషల్ పవర్ ఇస్తా అన్నాడు మళ్ళీ ఆ స్పెషల్ పవర్ పొందుకోవాలంటే నువ్వు తిండి మత్తులుగా ఉండి అహిక విచారాలు కొట్ చెప్పండి ఆనాడు ముందుగానే చెప్పిండు నా నిమిత్తమే మీరు ఏవి కూడా విడిచిపెట్టలేదు మీ నిమిత్తం వాటిని కాపాడుకున్నారు మీరు మళ్ళీ నా నుంచి ఏం పొందుకోగలరు మీరు కాబట్టి వీటన్నిటిని మీరు తప్పించుకోలే జరగబో వీటి నెలను ఇంకా చాలా ఉన్నాయి మీకు తెలుసు ఊరల తీర్పులు చూసిన మనం అవన్నీ మరణ కాండ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వాడికి మరణం మీద అధికారం ఇచ్చింది దేవుడు ఐగుప్తుల పుట్టిన తెగులు ఆ రోజు ఈరోజు కూడా అదే తెగులు సేమ్ వైరస్ అది ఆ రోజు కూడా ఉండే ఇసల్పాలు ఇళ్ళ తలాలు వేసుకొని ఇంటికి గొరపిల రక్తం పూసుకొని లోపల ఉన్నారు అదొక నిబంధన రక్తం అది గొరపిల రక్తం వాళ్ళకి గొరపిల రక్తం లేకుంటే ఏమేదో మీరు ఊహించుకోండి ఇష్టాలు అందరికీ వాళ్ళకి తెలుసు గొరపిల రక్తం తప్ప ఎవడు కూడా వాళ్ళని కాపాడలేడు అనే ఎవడింటి మీద గొరపుల రక్తం లేదా వాళ్ళందరిలో పోయినరు గోరపిల రక్తం ఉన్న ఇండ్లు కాపాడబడ్డాయి కానీ బయటికి ఎవడు రావడానికి బిల్లేదని కూడా చెప్పిండు ఎందుకంటే గోరెల రక్తం మూయబడినాక నువ్వు కాపాడబడతావు ఆ రక్తంలో ఉన్నంత కాలమే నువ్వు కాపాడబడతావు కానీ చూడండి ఆ గోరెపుల రక్తాన్ని ప్రతిరోజు నువ్వు ఆడుకుంటున్నావా అందుకు నీకు ప్రతిరోజు ఎల్లప్పుడూ అన్నాడు మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుషు ఎదుట నిలబడటకు శక్తి గలవారగునట్లు ఇవే కాబట్టి మీరు జగ జరగబో వీటి నెల్లను తప్పించుకొని ఎదుట నిలబడటకు శక్తి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువుగా ఉండడని చెప్పాను ఇది వాగ్దానం మనకి పోయిన సంవత్సరం మార్చ్ 22 సెకండ్ నుంచి మనం ఇదే వాగ్దానాన్ని వెంబడిస్తున్నాం కాబట్టి ఎల్లప్పుడూ అంటే చెప్పండి ఎల్లప్పుడూ అంటే జస్ట్ ఒక పూట జరిస్తే సరిపోతుందా కాదు కదా కాబట్టి మిల్కి క్రమంలో ఉన్నవాడు ఈ సత్యాన్ని గ్రహించగలుగుతారు ఏం చేస్తారు తెలుస్తా లేవి క్రమంలో ఉన్నవాడు ఆచారపద్దన జీవితం అది ఆచారాలు పాటిస్తూ ఉంటారు అన్నట్టు దాని తర్వాత ఆచారాలు అంటే మనుష మనుషులు కల్పితాలు అన్నట్టు పరిగెత్తుడు పరిగెత్తుడు ఉంటుంది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో పరిగెత్తిపోతూ ఉంటారు కాబట్టి ఈ మెల్కి సెక్కు వచ్చిన వానికి ఈ యొక్క జ్ఞానం అనుగ్రహించబడుతుంది నా ప్రజలు ఎందుకు నశించిపోయినారంటే జ్ఞానం కొదువై లేక కాదు అబండెంట్గా ఉంది జ్ఞానం సంపూర్ణంగా సమృద్ధిగా ఉంది జ్ఞానం కానీ దాన్ని పొందుకోలేక నశించిపోతున్నారు మనుషులు అన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది అందుకని ఒకసారి చూడండి హెబిల్ రాసిన పత్రిక ఏడవ అద్యయం ఈ రోజు నుంచి కొంచెం డీటెయిల్గా వెళ్ళిపోతాం దానికి ముందు ఏం జరిగిందనడి బ అంతకుముందు నేను చెప్తా ఉన్నాను ఏంటంటే ఆ బంగారు దూడం చేసుకున్న కాలంలో ఏం జరిగిందనడి మోసే పోయిండు పైకి ఆ యొక్క మీద దేవునితో సంభాషిస్తున్నాడు ఆయన అన్ని వాగ్దానాలు రాసిస్తున్నాడు అయితే కింద వీళ్ళు బంగారు పోయిండు నలభై రోజులు అయిపోయింది కిందికి వస్తలో ఆ బంగారు దూడం చేసుకొని వాళ్ళు దాని ముందు విచ్చలవిడిగా నాట్యం చేయడము వ్యభిచరించడము తినడము త్రాగడం అంత భయంకరంగా జీవించారు అన్నట్టు అప్పుడు అక్కడ వాళ్ళు దేవుడితో ముందుగానే వాగ్దానం చేశారు ఏంటంటే ఆయన చూసిన ఎంత కాలం మీరు ఈ యొక్క వాగ్దానాన్ని అనుసరించి జీవిస్తారో అంత కాలం నేను మిమ్మల్ని కాపాడతా ఏ రోజైతే మీరు ఈ వాగ్దాన్ని ఉల్లంఘిస్తారో మీరు ఆటోమేటిక్గా ఈరోజు అది మరోసారి నేను మీ జ్ఞాపకం చేస్తే చూడండి ఇక్కడ ఎక్కడ చూస్తాం అది నిర్గమకాండం నిర్గమకాండము ఆ ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో ఉంది ఆయన ముందే ఆ నిబంధనని దేవుడు ఆ మూష ద్వారా తీసుకు అనుగ్రహించండు ఏడవ వచనంలో అతడు నిబంధన గ్రంథంను ఈ రెండు విషయాలు మీరు వాదన చేసుకోవాల నిబంధన గ్రంథం వేరే ధర్మశాస్త్రం వేరే ఈ రెండు క్లియర్ క్లారిటీకి రాకపోతే మటుకు ఎప్పటికీ మీకు ఈ వాక్యాలు అర్థం కావు నిబంధన గ్రంథం అంటే మనకు తెలుసు ప్రాత నిబంధన క్రొత్త నిబంధన అనేది నిబంధన ఎప్పటికైనా ఒకటే ఉంటుంది అది బాగా అర్థం చేసుకోండి అది నిబంధన ఏంటంటే మీరు నా ప్రజలంతే నేను మీకు తండ్రిని నా వాక్యానికి వాక్యాన్ని గైకొని జీవిస్తే శాశ్వత కళ నేను మీకు తండ్రి ఉంటాను ఏ రోజైతే మీరు నిబంధన వీరుతారో మీరు బానిసలు అప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని అందరినీ దత్తతకు తీసుకోవాల్సి వస్తుంది అదే మనం తెలుసు దాస్యం నుంచి దత్తపుత్రాత్మకు అనుగ్రహించడం ఆ విషయాలవన్నీ మనం మరోసారి ఎప్పుడన్నా తిరిగి చూస్తాం కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే అతడు నిబంధన గ్రంథాన్ని తీసుకొని ప్రజలకు వినిపింపగవ వారు యహోవా చెప్పినవన్నీ చేయించు విధేలమై ఉము అనిరి ఇది అన్నట్టు అంటే వీళ్ళు అక్కడ వాగ్దానం చేసినారు మోషతోని దేవునితోని ఈ నిబంధన ప్రకారంగా మేము విధేలమై ఉంటామని కానీ ఎప్పుడైతే ఆ బంగారు దేవ వాళ్ళు ఆ రీతిగా చేసినో బంగారు దూరం చేసుకొని ఈ వాగ్దానాన్ని వాళ్ళు తృణీకరించు ఏడో వచనంలో ఇది చాలా ముఖ్యమైన ఎప్పుడైతే ఈ వాగ్దానం ధృరీకరించింద్రో వారి మీదికి శిక్ష వచ్చేసింది శాపం వచ్చేసింది అందుకు ఆ రోజు ఎంతమంది చనిపోయినట్టు మనం చూసినాం పోయిన ఒక రెండు మూడు వారాల కాబట్టి అప్పుడు మోషే రక్తం చూడండి నిబంధన ఎప్పుడు నెరవేరుతుంది నిబంధన ఎప్పుడు స్థిరపరచబడుతుంది అనేది ఎనిమిదో అప్పుడు మోసే రక్తం తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులు అన్నిటి విషయమై ఏహో మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను చెప్పండి నిబంధన రక్తం అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా కేసులో రక్తం నిబంధన రక్తం అని తెలుసు కానీ ఫస్ట్ టైం నిబంధన అక్కడ చేసిండు దేవుడు కానీ వాళ్ళు దాన్ని విరగ్గొట్టిరు నిబంధనని తృణీకరించారు వాళ్ళ నిబంధనని కాబట్టి అక్కడ పుట్టింది లేవి యాజకత్వం అక్కడ నుంచి వచ్చింది వాళ్ళ మీద భారాలు ధర్మశాస్త్రము వారి భుజల మీద భారంలాగా పెట్టిండి దేవుడు మీరు లోబనంలోని ప్రజలు ఎందుకంటే మీరు ఇక్కడ అవిధేలు అయిపోయారు మీరు వాగ్దానం చేసి ఈ రోజు క్రైస్తవ జీవితంలో కూడా ఇదే ఉంది నువ్వు దేవుని తను వాగ్దానం చేసి ప్రభ్వా నన్ను రక్షించిన నీకు వదనాలు బాప్సం పొందుకున్నాక ప్రసాద పొందుకున్నాక ప్రభ్వా నేను నీ కొరికే జీవిస్తాను ప్రభ్వా నీ నామాన్ని ప్రకటిస్తాను ప్రవ్వా అన్ని వాగ్దానాలు చేసినావు ఆయన కొరకు జీవించలేదు ఆయన వాక్యాన్ని ప్రకటించలేదు ఏదో అప్పుడప్పుడు అట్లా మనం ఈరోజు ప్రపంచం అంతటా జరుగుతుంది ప్రతి క్రైస్తవ సంఘంలో నిబంధనలు మీరిం రూ ఆయన తిరిగి చనిపోడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆయన తిరిగి మళ్ళా సిలివేయబడాడు వీళ్ళు మట్టి ఇక్కడ ఎక్కడైతే చూడండి దాని తర్వాత చూస్తున్నాం తర్వాత మోషే అహరోను నాదాబు అబిహు ఇస్రాయిల్ పెద్దల్లో డెబ్బై మంది ఈ విషయం మీరు బాగా తెలుసుకోండి డెబ్బై మంది బైబిల్ అంతటా ఈ డెబ్బై మనకు కనిపిస్తున్నట్టు అది ఎన్నిసార్లు బైబిల్లో అయితే ఇక్కడ పెద్దలలో డెబ్బై మంది అంటే పది పన్నెండు గోత్రిగలలో పెద్దలు వీళ్ళు ఈ డెబ్బై మంది ఎక్కిపోయినారు ఎక్కడికి పోయినారు మోషతో పాటు పర్వతం మీదికి కానీ పై వరకు పోలేకపోయినారు వీళ్ళు అయితే నేను అవి గమనించింది ఏంటంటే ఆ యాకోబు కుమారులు యాకోబు కుమారులు ఏషావు నమ్మేసినాక ఏ ఐగుప్తులో తన జీవితాన్ని స్థిరపరుచుకున్నాక ఆ అమ్మాయి పేరు ఏం పేరు తను చేసుకున్న భార్య పేరు ఎవరేం చెప్పగలరా అసనత్ అసన్నతని విమం చేసుకున్నాక అతని కుమారులు పుట్టినాక ఆ కరువు వచ్చింది అప్పుడు ఇసక్ యాకోబు పిల్లలు తక్కిన పదకొండు మంది వాళ్ళందరూ అక్కడ పోయి స్థిరపడినరు ఏ రోజైతే వాళ్ళు ఫస్ట్ టైం స్థిరపడినరో యువసేపు సన్నిధిలో ఏసీ సాదృశ్యం యువసేపు కరెక్ట్ వాళ్ళు డెబ్బై మంది ఉంటారు మీరు ఎప్పుడన్నా చూడండి తర్వాత నేను చాలాసార్లు స్టడీ చేసిన బైబిల్లో వాళ్ళు కరెక్ట్ డెబ్బై మంది ఉంటారు డెబ్బై మంది ఐగుప్తుకి వెళ్ళినారు అక్కడ స్థిరపడినరు డెబ్బై మంది కొట్టు వాళ్ళు ఆ డెబ్బై మంది ఆరు లక్షల మంది అవుతారు బయటకు వచ్చేప్పటికీ త నుంచి అదే రీతిగా ఇక్కడ ఒక చూస్తున్నాం మనం డెబ్బై మంది పైకి ఎక్కిపోయి ఇసలే దేవుని చూచిరి చూసినరా ఆశ్చర్యం ఉందా చూసినాక నువ్వు ఎట్లా పాపం చేయగలవు బహు ఆశ్చర్యంగా ఉంటుందా గతంలో నువ్వు ఎన్నో అద్భుతాలు చూసి సాక్షాలు ఇచ్చినావు మళ్ళా యథావిధి మళ్ళా యదా విధి నేను అందుకే ఉదయం లేచినప్పుడు నేను ప్రేరలో జ్ఞాపకం చేసుకుంటామట ఆ పాత కాలంలో అంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ క్రితము ఆయన నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేసిండు ఆ అద్భుతం వల్లనే ఈరోజు బ్రతికినాను యాక్చువల్ గా ఏ డాక్టర్లు స్వస్థపరచలేకపోయిన ఒక్కడే స్వస్థపరచగలడని నేను రుజువుపరిచిన నా జీవితం ద్వారా కాబట్టి ఆయన సజీవుడు చెప్పగలను ధైర్యంగా కానీ ఎట్లా మర్చిపోగలను నేను ఈరోజు కూడా మర్చిపోలేను నైన్టీన్ లో జరిగిన మాట ఇది సెవెంటీ నైన్ ఎయిటీలో మాట నేను చెప్తున్నా అది నా లైఫ్ లో మార్పు చెందిన దినం అది ఆ సంవత్సరం మొత్తం నా శరీరం నుంచి ఆ రోగాలు వెళ్ళిపోయినాయి ఎప్పటికీ రాకుండా ఈ రోజుకి లేవు అవి అంత భయంకరమైన రోగం మొత్తం నా చిన్నతనం అంతా చెడిపోయింది ద్వారా బయటికి పోలేను స్కూల్కి పోలేను క్లాస్కి పోలేను బయట పిల్లలతో ఆడలేను ఎప్పుడు మూల కూర్చొని బైబుల్ పుస్తకాలు పెట్టుకొని చదువుకునేట ఒక రూమ్లా ఒంటరిగా చిన్నప్పుడంతా జీవితం అంతా ఒంటరి జీవితమే కానీ ప్రభు నాకు తోడే ఉన్నాడు ఈ రోజుకి కూడా కొంచెం వీలుచాము ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆయన తప్పగా మాట్లాడి ఆదరిస్తూనే ఉంటాడు ఈ రోజు కూడా నేనేం గొప్పని కాదు నాకు ఇంకా అవసరం అన్నట్టు ఆయన ఎందుకంటే ఎన్నిసార్లు కూడా చంపని చూసి మేజర్ యాక్సిడెంట్స్ ఎలక్ట్రిక్ షాక్స్ రెండు సార్లు మేజర్ ఎలక్ట్రిక్ షాక్స్ రెండు రోడ్ యాక్సిడెంట్స్ సివియర్ రోడ్ యాక్సిడెంట్స్ ఒక బొక్క కూడా ఇరగకుండా దేవుడు కాపాడుకుంటూ తీసుకొచ్చాను బయటికి నన్ను ఆయన నిబంధన నేను ఎట్టి పరిస్థితిలో మీరు ఎందుకంటే వీళ్ళు చేసినారు అక్కడ ఇస్సార్ ఫస్ట్ టైం వాళ్ళ పైన నిబంధన చేసి మేము దీనికి విధులేమందు ఉందమనిరి మోస రక్తాన్ని దాని దాన్ని ఆమోదు చేసిండు రక్తాన్ని చిల్కరించి వాళ్ళు ప్రోక్షించి వారి మీద తర్వాత పైకిలిండర్ ఎలికిందా చేస్తున్నారు పాపం సరే ఎంతసేపు నువ్వు వాగ్దానం చేసి మేము దేవుని వాక్యాన్ని పాటిస్తామని చెప్పి దాన్ని అప్పుడే అంత త్వరగా పాడేస్తారా చూడండి ఇసలు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలకు చూడండి ఇది చాలా ఆశ్చర్యం నువ్వు మోసే ద్వారా పోతేనే కానీ అది కనిపించదు దేవుడు కనిపించడం అంటే అర్థమేం చెప్పండి మిల్కి సెదక్ యాజకత్వం మోసే దగ్గరికి ఎండైపోయింది అక్కడి నుంచి పోయింది లేకుంటే అహరోనికి రావాల్సింది నాదాబు అహవీలకు రావాల్సింది రాలేదు అక్కడికి పోయింది అక్కడికి ఎండ అయిపోయింది ఒక్కడ పోవలసి వచ్చింది పైకి మోసే ఇప్పుడు చూడండి మన ప్రభు ఎట్లున్నాడు ఇక్కడ ఆయన పాదంల క్రింద నిగనిగలాడు నిగలాడు నీలమయమైన వస్తువు వంటిది అంటే స్ఫటికం వంటిది మనకు తెలుసు ప్రాణ కానీ ఇక్కడ చూస్తున్నాం నిర్గమకాండంలో స్ఫటికం వంటిది నీల నీలమయమైన వస్తు వంటిదియు ఆకాశ మండలకు తేజం వంటిది ఉండేను చాలా ఆశ్చర్యం ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం కాబట్టి ఆయన ఇసలోని ప్రధాన ప్రాధాన్యలకు ఏ హానియూ చేయలేదు వారిని దేవుని చూచి అన్నపాణంలో పుచ్చుకొనేది ఇంటి బ్రతికొండు ఎవరు చూడలేరు కానీ మిల్కి సెదకు యాజకత్వం ద్వారా పోతే నే కానీ దేవుని చూడలేవు ఇది సీక్రెట్ నేను నేర్చుకున్నా ఏ పుస్తకాలలో నేను చూడలేదు ఇది ఎక్కడ చదవలేదు కూడా నేను ఎండ్ టైమ్స్ లో దేవుడు మనకు ఆత్మీయ నేతలు విప్తాను పైన వారు పోయిన సంవత్సరం ప్రార్థన చేసినాం ప్రవ్వా నా కనులను స్వస్థపరిచిందైనా నా చెవులను స్వస్థపరచు ప్రవ్వ నా మనసును స్వస్థపరచు ప్రవ్వ మీ యొక్క ఆత్మీయ సత్యాలను నేను చూడాలా అవి వినాలా పరలోకం దర్శనాలు నేను కలరా చూడాలా చూడండి మన ప్రభు ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ ఆయన పాదంలో క్రింది ఎట్లుంది మనకు తెలుసు కృత నిబంధంలో చూస్తాం ప్రగణ అగ్ని నేత్రంలో అపరించి పాదాలు ఆయన పాదాలు అపరి పాదాలు ఇక్కడ ఏముంది నిఘనిగలాడు పాదముల నిగనిగలాడు అంటే మెరుస్తుంది అది నీలమయమైన వస్తువు అది అంటే షైనింగ్ ఉంది అది ఒక స్పట్ అదొక రాయి పాలి మన షైనింగ్ స్టోన్స్ లాగా ఉన్నాయి ఆయన ఇది నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన మనము కేవలం మట్టితో చేయబడ్డ వాళ్ళం కాబట్టి మనకి శర్రం ఉంది కానీ ఆయన సృష్టిలో రకరకాల జీవరాశులు ఉన్నాయని చూపించినాను ఆకాశంలో మహాకాశంలలో అవి వింత రకంగా ఉంటాయి కలర్ కలర్గా ఉంటాయి కొన్నిటికి రెక్కలు ఉంటాయి కొన్ని వింత రకంగా అనిపిస్తా ఉంటాయి వాటిని చూసి మనం ఆశ్చర్యపోవడానికి వీలేదు అవి చూసి నువ్వు భయపడిపోతావని నీ కళ్ళు తీస్తలేడు ఓపెన్ చేస్తాడు దేవుడు కానీ ఆయన వారికి ఎవరికీ హాని చేయలేదు మనిషి చనిపోకుండా ఎవడు ప్రభుని చూడలేడు అని దేవుని చూసి అన్నపానంలో పుచ్చుకునేది అంతకంటే ఆధిక్యత ఎవరికి ఉన్నది మోస తర్వాత ఎవరు చూడలేకపోయాడు దేవుణ్ణి దేవుని దూతలను చూడగలిగారు కానీ ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేకపోయింది ఒక స్టెఫెన్ తప్ప మళ్ళా ఎవ్వరు చూడలే దేవుణ్ణి స్టెఫెన్ ఒక్కడే చూడగలిగింది స్టెఫెన్ గురించి మనకు తెలిసి ఎంత పవర్ఫుల్ అయినా సేవ అనేది కాబట్టి పన్నెండో వర్షంలో అప్పుడు యోహో మోసత్వ ఇచ్చా నీవు కొండ ఎక్కి నా వచ్చి అచ్చట ఉండుము ఎస్పెషల్ కేవలం లక్ష మంది తప్ప ఎవ్వరు కూడా గోరపెలతో పాటు సీయోను పరత మీద ఉండలేరు ఎందుకు అంటే లక్షా నలభై నాలుగు వేల మంది ఆ యొక్క లేవి క్రమం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు లేవి క్రమంలో ఏ రోజు దేవుడు మాట్లాడ ఎవరితోనూ మాట్లాడలే పాత నిబంధన యాజకులతో లక్షా మంది మిల్కీ సెడ్కి వచ్చినారు కాబట్టి ఆయనతో పాటు వాళ్ళు సీ ఆ పర్వతం మీద గొర్రెపిల్ల ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళిండ్ర వాళ్ళు సీని పర్వతం మీద నిత్యం పాటు నివసించినారు అంత గొప్ప ఇంకా ఎవరికి చూడండి మోసే ఎందుకు దేవునితో అక్కడ నిలబడిండు ఆ కొండ మీద లాస్ట్ మెల్కీ సెదక్కిన చివరి మెల్కీ పాత నిబంధన కాలపు మెల్కీ క్రమంలో చివరి వాడు తర్వాత మళ్ళా మన ప్రభు ద్వారా తిరిగి వాపసు వచ్చింది అది ఎందుకంటే మన ప్రభు తిరిగి దాన్ని నిర్వర్తించాలంటే పాత లేవి క్రమాన్ని ఆయన కొట్టివేసేయాల ఆయన డైరెక్ట్ కొట్టలేడు ఎట్ట కొట్టగలాడు నేను చూపించిన ఒక వాక్యము కైపా నుంచి రావాలా నాంత తయ్య బాప్తిజం ఇచ్చి యోహాన్ నుంచి బయటికి రావాలి ఇంకా వీళ్ళిద్దరే లేవి క్రమంలో ఉన్నవారు జకరియా అసలు సీనియర్ పాస్టర్ అయినా అయితే జకరియా నుంచి వాళ్ళు పాలిటిక్స్ ఆడి కాయప లాగేసుకున్నాడు ఆ యాజకత్వాన్ని వాళ్ళు జకరియా కుమరుడే కదా బాప్తిజం ఇచ్చి యోహాన్ వాళ్ళు బాప్తిజం ఇచ్చి యోహానికి రావాలా ఆ యాజకత్వం వాళ్ళు రానియకుండా కైప కొట్టేసిండు కొట్టేసినంత మాత్రమే యాజకత్వం ఉండకపోదా అది క్రమం కదా కాబట్టి బాప్తిజం ఇచ్చి వ్యూహన్ దగ్గరికి అది ఆ యాజకత్వాన్ని తీసుకున్నట్టే నేను చూపించినట్టే తీసుకున్నాడో దాని తర్వాత కాయపా దగ్గరికి ఏ రీతిగా తీసుకుంటా నేను చూపించిన గతంలో ఇప్పుడు అవి లేదు ఆ యాజకత్వం నువ్వు తిరిగి కట్టాలనుకుంటే ఈరోజు చూస్తూ ఉంటాం నేను ఈ ఉప్పాల ప్రాంతంలో గట్కేశ్వర ఆ ప్రాంతాలలో గోడల మీద పెడతా ఉంటారు గుడాలకు పండుగ అనేసి పస్కా పండుగ అనేసి ఇవన్నీ పండుగల బోర్డులు పెట్టుకొని పండుగలు తీసుకుంటూ ఉంటారు నువ్వు తిరిగి వాటిని తీసుకొస్తున్నావు దేవి క్రమాన్ని లేని దాన్ని దేవుడు అనల్ చేసి అంటే దాన్ని క్యాన్సల్ చేసేసిండే అయిపోయింది అది దాన్ని తెగగొట్టడానికి వీల్లేదు దాన్ని ఆపడమే కానీ తెగగొట్టడానికి వీల్లేదు కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది మళ్ళా పాపం చేస్తావో దానికి ఇందుకు వెళ్ళిపోతావు ఈరోజు జరిగింది అదే విశాంతాల్లో జీవితాలలో వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఆ బంగారు దూడని చేసుకొని ప్రార్థన చేసిండ్రో దాని చుట్టూ తిరిగి నాట్యం చేసినారు ఆటోమేటిక్ గా ఈ యాజకత్వం మిల్కీ యాజకత్వం బంద్ అక్కడికి వాళ్ళకి కొత్త యాజకత్వం స్టార్ట్ అయింది వాళ్ళకి బానిసత్వం స్టార్ట్ అయింది మీరు ఇవి పాటించకపోతే మీరు సస్తరు అని వాళ్ళ మీద భారాన్ని పెట్టింది దేవుడు దాన్నే ద్వితీయోపదేశ మన ద్వితీయోపదేశ కాండము ఇరవై మనం చూస్తాం ఆ బానిసత్వపు విధానం ఈతోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం దాన్ని ఎనిమిది సార్లు చూసినాం చాలాసార్లు చూసినాం మనం ఈతోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము లాస్ట్ చాలా పిచ్చి ఎందుకు ఉంటే చాలా పెద్దది అధ్యాయం చూడండి అరవై ఒకటో వర్షంలో ఇదంతా అంతే ఈ యొక్క ఇరవై అధ్యాయం అంతా ఆ తెగుళ్ళ చూడండి ఒకసారి యాభై ఎనిమిదవ నువ్వు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నిటినీ అనుసరించి గై కొనొచ్చు ఎందుకు నువ్వు బంగారు ప్రతిమని చేసుకున్నావు కాబట్టి ఇక మీదట మీరు వీటిని జాగ్రత్తగా పాటించాలా ప్రతిరోజు పాటించాలా పొద్దున్న లేస్తే బలి అర్పించాలా ఈ చేయాలా అది మీకంత బానిసత్వమే బానిస అంటే వాడు ఎప్పుడు ఏదో ఒకటి వాడికి రెస్ట్ ఉండదు కాబట్టి ధర్మశాస్త్రం కినికి తీసుకొచ్చండి వాళ్ళని ఈ జాగ్రత్త ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యంలు అనుసరించి ఒకరు కూడా వదలకుండా నీ దేవుడన యహోవను యహోవా అను నా మహిమ గల భీకరమైన నామం నాకు భయపడిన ఎడలా చూడండి యహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగులను కలిగజేయం ఓడి విన్నాడు చెప్పండి ఆశ్చర్యకరమైన తెగులు ఏ డాక్టర్లకు అర్థం కాదు ఏ సైంటిస్టులకు అర్థం కాదు ఆయననే చేస్తా ఉన్నాడు ఆయన కలిగజేస్తా ఉన్నాడు యహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగులను కలుగజేయును ఆయననే చేసిండు ఎందుకంటే నేను ఎన్నిసార్లు చూపించిన ప్రతి జీవి నాది అన్నాడు ప్రతి ప్రాణం నాది అన్నాడు అది ఎంత సూక్ష్మ క్రిమి అయినా కానీ ఎంత చిన్న జీవి అయినా కానీ అది అయినది తెగుళ్ళు కూడా అయినయ్యే ఆయననే కలిగజేసిండు అంటే వాటిని పుట్టించిండు పుట్టించి రెడీగా పెట్టిండు నేను చెప్పేంత నువ్వు బయటికి రావద్దని అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగం ఉండను చెప్పండి ఇప్పుడు కాట్లేదా నేను ఎన్నిసార్లు చెప్పిన ఇది నాలుగు సంవత్సరాలు ఉంటుందని నాలుగు సంవత్సరాలు మినిమం ఉంటుందని అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్లను చెడ్డ రోగములు నయ్యి ఉండును నీవు భయపడిన ఐగుప్తు క్షయ వ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించింది చెప్తున్న నేను ఇదే నెరవేరుతుంది ఐగుప్తులో ఏముండనో ఆ వ్యాధులు అన్నిటినీ తీసుకొచ్చిండు ఐగుప్తు చీకటి జీవితానికి సాదృశ్యం కాబట్టి చీకటి వ్యాధులు ఇవన్నీ చీకటిలో సంచరించి తెగుళ్ళు ఇవన్నీ వాటన్నిటిైనా మీ మీదికి తెప్పించిన అవి నిన్ను వెంటాడును నేను చెప్తున్నదే నువ్వు ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా అది నిన్ను వెంటాడుతు అనేసి నీ ప్రొటెక్షన్ తీసేద్దాని నేను చెప్తలేను నేను విధేయత చూపిస్తాననేసి కూడా నువ్వు ప్రొటెక్షన్ చేయడానికి వీళ్ళేది అల్టిమేట్లీ వాక్యాన్ని ఈ విన్నబడ్డ ఈ సత్యాన్ని స్వీకరించకపోతే నువ్వు ఆ ప్రొటెక్షన్లో లేవు ఎందుకో తెలుసా నువ్వు ధర్మశాస్త్ర క్రిందన్నావా ధర్మశాస్త్రం లోపలు ఉన్నావా ఆ విషయం నీకు అర్థం కావాలా మెల్కీ క్రమంలో ఉన్నవాడు ధర్మశాస్త్రం లోపాలు ఉంటాడు ఎందుకంటే ధర్మశాస్త్రమే మన ప్రభువు కాబట్టి ఆయన సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించి ఆ చివరిగా కాయపా తర్వాత దాన్ని నిల కొట్టేసి అవసరం లేకుండా కాబట్టి పది ఆగ్యలు కూడా ఆయనలోనే నిర్వర్తించబడ్డాయి నీకు స్పెషల్గా అవసరం లేదు ఇప్పుడు అవన్నీ చాలామంది బ్రదర్ మనం పది ఆగ్యలు పాటించాలా లేదా నువ్వు స్వీకరిస్తే వాటిని ఆల్రెడీ పాటిస్తున్నావు అందుకే నీ పొరుగు ప్రేమించమన్నాడు అందుకే నీ దేవుడ వ్యవ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూలబనంతోనూ పూర్ణ వివేకంతోనూ సేవించమన్నాడు రెండే ఆజ్ఞలు మనకిచ్చి ఎందుకంటే తక్కినవన్నీ మన ప్రభు నిర్వర్తించాడు నువ్వు ప్రభుని నిండారా ప్రేమించి సేవించితే వాటన్నిటిని నువ్వు ఆటోమేటిక్గా పాటించిన వాడబద్దు నీ ప్రేమిస్తే వాటిని ఎందుకు ఆశిస్తావు ఈరోజు క్రైస్తన్నట్లేదా పొరుగువాన్ని ఆశిస్తా ఉంటారు ఎప్పుడు పొదుకుందామా ఎప్పుడు తీసుకుందామా ఎప్పుడు తీసుకుందామా అనే కానీ అది అది ధర్మశాస్త్రానికి ఏ రీతి గురించి చెప్పండి వెలికిసేది ఎక్కువ నిబంధన అది దాంట్లోకి రాకుండా నువ్వు ఇంకా ఆ పది ఆగిలనే వెంబడిస్తా ఉన్నావు దాన్ని ఉన్నావు కానీ ప్రభుని వెంబడించబడు దాన్ని ఉల్లంఘించ చూడండి అవి దీర్ఘకాలం గొప్ప తెగుళ్ళు చెడ్డ రోగంలో ఉండును కాబట్టి నేననేది నేను భయపడను ఇంకా రాబోయే ఇంకా బహు కఠినంగా ఉంటాయి కానీ ఒక విషయాన్ని నీకు చెప్పాలి ఎందుకంటే ప్రకృతి సహజంగా కూడా మీరు అర్థం చేసుకోవాలి మీ శరాల ఎందుకు బలహీనంగా అయిపోతున్నాయి రోగ నిరోధక శక్తి ఎందుకు బలహీనం అయిపోతుంది ఈరోజు చూస్తున్నాం ప్రపంచమంతటా మనిషి ఎంత బలహీనడనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది ముఖ్యంగా ఇండియాలో ఇండియాలో ఇమ్యూన్ సిస్టమ్ చాలా పూవర్ ఎందుకు ఉంది అంటే నువ్వు తినే ఆహారాన్ని బట్టి దేవుడు ఆ రోగ శక్తిని నీ బాడీలో పెట్టి దాన్ని పెంపొందించుకోమన్నాడు ఊర మొక్కలను మీకు ఆహారంగా ఇచ్చిన అన్నాడు ఐ విడ్స్ పెట్టారు పండ్లను మీకు ఇచ్చినన్నాడు ప్రకటన గ్రంథం చివ్వ అధ్యాయంలో అది సంవత్సరాంతంగా ఆసే కాయల పండ్లవి నువ్వు అది నిరోధక శక్తిని కొగొట్టుకున్నావు అందుకే నా ప్రజలకి జ్ఞానం కొద్దువైంది ఎందుకు ఎప్పుడున్న ధ్యానిస్తే కదా తెచ్చుకోవడానికి చూడండి ఇక్కడ మరియు నీవు నశించి వరకు ఎందుకు నీవు నశించి వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలగజేయను ఆయననే చేస్తూ అంటున్నాడు ఎందుకు నో ఏ రోజైతే ఆయన వాగ్దానాన్ని ఉల్లంఘించినవో బంగారు దూడ చేసుకున్నావో అంతకు ముందే చెప్పినవు మేము పాటిస్తాం అనేసి ధీమాగా పాటిస్తే ఈయన రక్తాన్ని ప్రోక్షించి నిబంధనని సీల్ చేసిండు వీలు పోయి దాన్ని బ్రేక్ చేసిండు చేస్తే రోగాలన్నీ వచ్చేసినాయి అర్థం చేసుకోండి ఎందుకు వచ్చినాయి రోగాలు ఇన్నోసెంట్స్ కూడా వస్తున్నాయి కదా ఏం తప్పు చేయని కూడా వస్తలేవా రోగాలు నీవు నీ దేవుని యహో మాట వినలేదు గనుక ఆకాశం నక్సంతో వల్లే విస్తారంలో మీరు లెక్కకు తక్కువై కొద్ది మంది మిగిలి ఉందరు ఎండ్ టైమ్స్ శేషం ఇది కొద్ది మంది మిగులు గాలి మాయం బహు నాకు ఇష్టమే కాదు వాక్యం అరవై మూడవ నాకు అసలు అది ఇష్టమే లేదా వాక్యం మీరన్నా చట్టెట్లంటో బ్రదర్ నీకు వాక్యం ఇష్టం లేదని జీవం దేవుని చేతిలో పడితే అది కాబట్టి మీరు మేలు చేయించు మేమును విస్తరింపజేయటకును మీ దేవుడిని యహోవా మేమి మీ అందు ఎట్లు సంతోషించనో అట్లు మిమ్మల్ని నశింపజేయటకు మిమ్మల్ని సంహరించటకును యహోవ సంతోషించును కనుక నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించున్న దేశంలో నుండి పెలగింపబడదు అన్ని వాగ్దనాలు పోగొట్టుకున్నారు అన్ని పోగొట్టుకున్నారు ఒక్కటి పొదలేదు దుఃఖంతో కురింగిపోతున్నారు మరణంలోనికి నేననేది ఏంటంటే మనము వాళ్ళ గురించి వ్యసన పడతలేము తున్నీకరిస్తలేము ఈశ్వరవు ప్రేమని చూపిస్తున్నాం లాస్ట్ మినిట్లు కూడా వానికి సువార్డు ప్రకటిస్తాం అది అసలైన ప్రేమ వినలేని స్థితిలో ఉన్న వాడు చెవు దగ్గర పెట్టి ఫోన్లో మనం వాక్యం చెప్పాలా లాస్ట్ మినిట్స్ కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే అదొ ఉల్లంఘించిండ్రో ఈ వాగ్దానాన్ని నిబంధనని అక్కడి నుంచి ఈ యాచకత్వం కొత్త యాచకత్వం వచ్చింది టెంపరీగా ఇది ఆపేసింది అక్కడనే పుట్టింది ఒకసారి అండి దళితులు రాసిన పత్రిక మూడవ అధ్యాయం కొంచెం సేపట్లో వాక్యాన్ని ముగిస్తున్నా దళితులు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనం బహు పావులు దీన్ని క్లియర్గా చెప్తున్నాడు మనుష్య రీతి మనుష్య రీతి మాట్లాడుతున్న మనుషుల ఉండబడి క్రియలను స్థిరపడిన తర్వాత ఎప్పుడైనా దాన్ని కొట్టిపోయాడు దానితో మరేమి కలుపడు అది అట్లనే ఉంటుంది వాగ్దానము ఒక్కసారి చేస్తే అది ఎప్పటికీ కొట్టివేయబడదు అట్లనే వాగ్దానం అందుకు ఈ రోగాలు ఇంకా ఉన్నాయి శాపం అట్లనే ఉంది కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ రెండు రకాల నిబంధనలు మనకి కనిపిస్తాం ఒకటేమో యాజకత్వం రాజులైన యాజకత్వం అది వాగ్దానం దాన్ని బుక్ ఆఫ్ కవర్ ఏంటి అంటే నాకు ఇంగ్లీష్లో చూస్తున్నాం మొదటి ఇంకోటి ఏమో ధర్మశాస్త్రం వాగ్దానానికి ధర్మశాస్త్రానికి తేడా అక్కడ కనిపిస్తాం మోషకి ఆ వాగ్దానం అనుగ్రహించబడింది మెల్కి సిద్ధ వీళ్ళు ఆ క్రమాన్ని పొందుకోకుండా అడగించుకున్నారు బంగారు దూడం చేసుకొని అందుకు వాళ్ళకి ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది ఇప్పుడు దాన్ని వాళ్ళు వెంబడించాలా కానీ అది వాళ్ళు టెంపరీ అని కూడా చెప్తారు కదా అది అది వాళ్ళని రక్షించదు అది బుద్ధి చెప్తా ఉంటుంది ఇట్లా చేయి అట్లా చేయి ఇట్లా చేయి అట్లా చేయి చేసి ప్రెంత వరకు మీరు ఇట్లనే చేయాలా చూడండి హెబిల్ రచన పత్రిక లాస్ట్ వాక్యం పిపించిన ముగిస్తా హెబిల్ రచన పత్రికలో ఎంతకాలం వాళ్ళట చేయాలా వాళ్ళు తెచ్చుకున్న ఆ సమస్యని హెబిల్ రచన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో ఎంతకాలం వీటిని పాటించాలా వాళ్ళు ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు కాలం వచ్చి వరకు విధింపబడింది ధర్మశాస్త్రం అన్నపానములతోనూ నాన విధములైన ప్రక్షాణంలోనూ సంబంధించిన శరీర ఆచారంలో ఉన్నవి అంటే ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎప్పుడు అన్నం తీసుకోవాలా ఎట్లా అన్నం తీసుకోవాలా ఎట్లాంటివి త్రాగాల ఎటువంటిది త్రాగొద్దు నానా విధములైన ప్రక్షణలం ప్రాక్టీసెస్ సంబంధించిన శరీర ఆచారాలు శుద్ధీకరణ ఎట్లా ఉండాలా బట్టలు ఎట్లా వేసుకోవాలా జుట్టు ఎట్లా కత్తిరించుకోవాలి ఇవి ఉంటాయి అందులో అయితే ఇప్పుడు పదవ వచనంలోనేమో అది ఎంతవరకు విధింపబడింది క్రీస్తు రాబో చిన్న మిలుల విషయమై ప్రధాన యోజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైన ఘనమైనది మేకల యొక్కయో రక్తంతో కాక తన స్వరత్వంతో ఒక్కేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఇది మనం చూస్తున్నాం ఆయన మరణించినట్టు జరిగినది ఆయన మరణించి ప్రభు సన్నిధి దేవుని సన్నిధికి పోయి ఆయన ఆయన చూపించుకుంటే అక్కడ ఏలనగా మేకల యొక్క మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు ఇవన్నీ వాళ్ళ క్రియలు చేయాల మైలపడిన వాని మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు చల్లుటయు శుద్ధి శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుధపరిచిన నితుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను చూడండి ఈ హేతువు మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం పొందే నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కాబట్టి పాతది ఇంకా చెల్లదన్నట్టు ఎప్పుడైతే ప్రభుని స్వీకరిస్తామో మనం ఆటోమేటిక్ ఆ యాజకత్వంలోకి వెళ్ళి బయటికి వచ్చేస్తున్నాం ఆ యాజకత్వానికి చోటు లేదు అందుకే మనం చెప్తాం ఆయన మరణం ద్వారానే ఆ అది అవసరమ మర మరణం ఆయన మరణం అది అది చెల్లదన్నట్టు ఆ శాస్త్రం రాసిన మరణం పొందితేనే అది చెల్లును అది రాసిన వాడు అది ఎప్పుడైనా చెల్లినా ఒకటే సీక్రెట్ ఏస్ప్రో ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే ఇక్కడ ఉంది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ శాసనము రాసిన వాడు మరణిస్తేనే అది క్యాన్సల్ కాదు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆయన తప్ప ఎవ్వడదని క్యాన్సిల్ చేయలేడు కానీ ఆయన కూడా క్యాన్సల్ చేయలేడు ఈ విషయం నేను చెప్తున్నాను ఒకవేళ ఆయన క్యాన్సిల్ చేసింటే ఆయన మార్గమే కాదు రక్షణ మార్గం ఆయన క్యాన్సిల్ చేయలేదని ఆయన మరణించడం వలన అది క్యాన్సల్ అయింది అందుకు ఏశ్వరం ఎందుకు మరణించిండే ఇక్కడుంది యాన్సర్ ఆయన పాపంలో కొరకు మరణించిండు కరెక్టే అసలున్నది ఏంది ఇక్కడ ఆయన శాసనం రాసిండు నిర్గమ మనం చూసినాం ఇందాక వాళ్ళ రక్తాన్ని ప్రోక్షించి దాన్ని స్థిరపరిచండు మోసే మేము వీటిని పాటిస్తామన్నారు ఆయనైతే దాన్ని జాగ్రత్తగా ఆయన నమ్మదగిన దాన్ని తృణీకరించలే కానీ మనుషులు తృణీకరించారు మళ్ళీ అది ఎప్పటికీ అట్లనే ఉంటుంది ఆయన అది ఆయన బ్రతికున్నంత కాలము ఆ రూల్ అట్లనే ఉంటుంది అందులో ఉండే తెగుళ్ళన్నీ నడుస్తూనే ఉంటాయి ఆయన ఎప్పుడైతే ఈ సత్యని గ్రహించగలవో శాసనం నువ్వు మరణం పొందితేనే కానీ అది చెల్లదు ఆయన మరణించిండు కాబట్టి అది పోయింది అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం పద్దెనిమిది వర్షాలు కూడా ఎందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతి ప్రతిష్ఠింపబడలేదు మోస వాళ్ళ మీద చిలకరించండు కాబట్టి నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తున్నాను యేశు ప్రభు ఎందుకు మరణించండు లేవి క్రమాన్ని శాశ్వతంగా స్వస్తి చెప్పడానికి అది టెంపరీ యాజకత్వం బానిసత్వపు యాజకత్వం స్వాతంత్రపు యాజకత్వం మిల్కీ సెది యాజకత్వం అది రాజుల యాజకత్వం అది సర్వ సర్వ సర్వోన్నతుని సన్నిధిలో నిత్యము నివసించే యాజకత్వం సర్వోన్నతి సన్నిధిలో నిత్యము ఆ నెరవేర్చే యాజకత్వం ఆయన సరిలో ధూపం వేసే యాజకత్వం శాశ్వతమైన యాజకత్వం అటువంటి గొప్ప యాజకత్వాన్ని మన ప్రభు ఆయన మరణం ద్వారా మనకు అనుగ్రహించింది నేను దాన్ని స్వీకరిస్తున్నా ఈ రోజు నా జీవితంలోనికి ధర్మశాస్త్రాన్ని ఏ రోజై తను ఇచ్చిండో ఆ రోజు నుంచి ఈ రోజు కఠిన నడుస్తాం కానీ ఎప్పుడైతే మరణించిండో రాసిన మరణించిండు కాబట్టి అది క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు ఆయన దాన్ని బ్రతి ఆయన తిరిగి లేచి పునరుద్ధరం పొంది తన మిల్కి సెదక్ యాజకత్వాన్ని తిరిగి రెస్టోర్ చేసిండు ఆ యాజకత్వంలోనే మనము శాశ్వత కాలం ఉండాలా ఇరవై వచనంలో చెప్తున్నా చూడండి దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమే ఇది అని చెప్పచ్చు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను కాబట్టి ఆ రోజు మనం చూస్తున్న మోసే కాలంలో అట్లా ఆయన ప్రోక్షించండు కానీ ఏశ్వ మరణం ద్వారా మనకి దాని నుంచి విము విమోచన కల్పించండు ఆ రక్తము ఆ కోడల రక్తం మిమ్మల్ని కాపడలేదని కూడా విషయం అక్కడ కింద రాయబడింది నేను అంత డీటెయిల్ గా ఇప్పుడు చూపించాను కానీ మిల్కీ స్థితి క్రమంలో ఉన్నవాడు తప్ప ఎవడు వీటిని అర్థం చేసుకోలేడు ఎన్ని కాలేజీలు చదువుకున్నా ఎంత పెద్ద చదువులు చదువుకున్నా కాబట్టి అటువంటి జ్ఞానంలోనికి ప్రభు మనల్ని అందరూ నడిపించేలా అప్పుడు మీరు నశించుకోరు ప్రజలు ఎందుకు నశించుకున్నారు ఈరోజు జ్ఞానం కొదువై ఇప్పుడు దీన్ని సంపాదించుకుందాం దీపం ఉండగానే ఇల్లు చక్కపరుచుకోమంటారు సంపాదించుకోండి ఇంకొక కొంతకాలానికి ఇది దొరకకపోవచ్చు ఈ టైం ఇవి వాక్యం కాబట్టి దేవుడు మన జీవితంలో మరోసారి అవకాశం ఇచ్చినందుకు కనుక వందనాలు చెప్దాం పరశుద్ధరా బాబు తండ్రి వందనాలు ఏసయ కృపగల దేవ స్తోత్రాలైనా మరోసారి మీరు మాకు మీకు ఎంతో వందనాలు ప్రభా ప్రతి ప్రార్థనకి జవాబిచ్చినారు అవును అదానికి మేమే సాక్షలం ప్రభా ప్రార్థించిన వాళ్ళందరూ స్వస్థత పొందినారు కాలంలో ఓ ప్రభా మరి మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోండి స్థిరపరచండి మీరు రాకపోతే స్థిరపరచుకోండి వాక్యం అనుసరించి ప్రకారంగా జీవించలాగానే సహాయపడి మీరే మహిమనందమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే అమ్మది ప్రార్థన చేస్తాం ఒక్కరిగా వంద చేస్తాం తుడా కణిక్రము గల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఏసయ్యా నాయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రము ప్రభా తండ్రి సర్వోన్నతుడా మహోన్నతుడా నీకే స్తోత్రం ప్రభా నాయనా ప్రభా తండ్రి గడిచిన కాలం కాచి కాపాడినవు ప్రభా తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినవు ప్రభా తండ్రి దివారాత్రములు ప్రభా కంటి వలె నువ్వు మమ్మల్ని కాచినావు తండ్రి నీకు స్తోత్రం నీకు వందనాలు వేసయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభా సమస్త మహిమా గణత ప్రభావం నీకే యుగ యుగములు కలుగు క హల్లెలియా నా తండ్రి ప్రభా ఏసయ్యా ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు నా ప్రభా నీకు ఎంతో స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి పాటల ద్వారా మీరు మహిమనుందారు ప్రభా వాక్యం ద్వారా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు ప్రభా మీ స్వరం వినిపించినారు ప్రభా నాయన మాకు ఆ స్వరం వినే ధన్యత ఇచ్చినారు వేస్తాయా నీకెంతో వందనాలు వేస్తాయా నా ప్రభా కృతజ్ఞతలు ప్రభా నాయన స్థుతులు స్తోత్రంలో తండ్రి ఇదిగో ప్రభా తండ్రి నాయన ప్రభా మీరు చెప్పారు ప్రభాతండ్రి నాయన మిల్కి సత క్రమం గురించి లేవి క్రమం గురించి ప్రభా తండ్రి అవును ప్రభాతండ్రి నాయన ఆ మిల్కి సత క్రమాన్ని ప్రభా నాయన నా జీవితంలో ప్రభా నేను స్వీకరిస్తున్నాను ప్రభాతండ్రి ఆ యొక్క విధానాన్ని ప్రభా నేను స్వతంత్రించుకుంటున్నాను ప్రభాతండ్రి నాయన ఇంతకాలం ప్రభాత మాకు తెలియదు కాబట్టి ప్రభా నైనా లేవి క్రమంలో ఉన్నాం ప్రభా కానీ మీరు ప్రతి కొత్త కొన్ని దినాల నుంచి ప్రభానైనా మీరు మిల్కి సదక్రమం గురించి ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభా మమ్మల్ని సర్వ సత్యంలోకి మీరు నడిపిస్తున్నందుకు ఎంతో వందనాలు వేస్తాయా మా కట్టి భాగ్యము ఇచ్చినందుకు కూడా మీకు ఎంతో వందనాలు ప్రభా నీకు స్థుతులు నాయన నీకు స్తోత్రములు ప్రభా తండ్రి నాయన ఇదిగో ప్రభానైనా పౌలు చెప్తున్నాడు ప్రభా సువార్థ ప్రకటించకపోతే శ్రమన్నాడు ప్రభా తండ్రి కాబట్టి ప్రభానైనా మేము సువార్థని ప్రకటించాలా ప్రభా తండ్రి ఒకవేళ ప్రభాన్ ఆయన మాలో ఏమన్నాం హృదయములు ప్రభా తిండి వలనను అలాగే ప్రభా మత్తు వలన ప్రభా అహిక వివే ఐహిక విచారముల వలన ప్రభాతండ్రి ఒకవేళ ఈ లోకంలో మేము ఉంటే ప్రభాతండ్రి మీ రక్తం ద్వారా కడిగి తీసివేయండి ప్రభాతండ్రి నా ప్రభా మీ వాగ్దానం ప్రభా ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభాతండ్రి కాబట్టి ఆ వాక్యము మేము స్వీకరిస్తున్నాం ప్రభాతండ్రి అవన్నీ కొట్టివేసి ప్రభా సంపూర్ణంగా ప్రభానైనా నీ వైపు సరెండర్ అయి అయిపోతున్నాం ప్రభాతండ్రి నా తండ్రి నీకు వందనాలు వేస్తాయో నీకు స్థుతులు స్తోత్రంలో ప్రభాతం ఇదిగో ప్రభానం అయినా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రభావం అయినా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను వాళ్ళందరినీ మీరు కాచి కాపాడండి ప్రభా వాళ్ళ కుటుంబాలను మీరు కాచి కాపాడండి ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రభాతండి ఈ శ్రమల దినాల్లో ప్రభాతండ్రి మేము ఏ రీతిగా ముందుకు సాగిపోవాలా ఏ రీతిగా మేము నివసించాలా జీవించాలా ఏ రీతిగా ప్రభా నీ స్వార్థని ప్రకటించాలి ప్రభా నేను మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభాతండ్రి మీరు మాట్లాడారు ప్రభా తండ్రి ఆ జ్ఞానం చొప్పున మేము నడుచుకోవాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా ఈ వాక్యం వినబోతున్న వాళ్ళను కూడా ప్రభా మీ కృపలో జ్ఞాపం చేస్తున్నాను ప్రభా తండ్రి వాళ్ళని కూడా మీరు కాచి కాపడండి విశ్వాసంలో బలపరచండి ప్రభాయన ఒకవేళ బలహీనంగా ఉంటే వాళ్ళకి మీరు ధైర్యాన్ని అలాగే ప్రభా తండ్రి వాళ్ళకి శక్తిని మీరు దయచేయండి ప్రభానైనా మీ సత్యంలోకి నడిపించండి ప్రభా తండ్రి ఇస్తయానికి వంద రాజానా తండ్రి ఎంతో మంది ప్రభా తండ్రి నాయన ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా ఈ దేశ ప్రజలు ప్రభాతండ్రి నాయన ధనవంతుడు కానీ పేదవాడు కానీ ఎవరైతే ప్రభా నాయన అందరూ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాతండ్రి నా ప్రభా ఎంతో మంది హాస్పిటల్లో బెడ్స్ లేక ప్రభా తండ్రి ఆక్సిజన్ ప్రభా ఆక్సిజన్ లేక తండ్రి వెంటిలేటర్స్ మీద ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ప్రభావం ఉంటున్నారు ప్రభా తండ్రి ఎన్నో పేద కుటుంబాలు అయితే ఉన్న ఒక్క రూమ్ లో కూడా ప్రభా తండ్రి వాళ్ళకు సరిగా ఉండడానికి లేదు ప్రభా తద్వారా ఎన్నో కుటుంబాల ప్రభావి ఈ యొక్క వైరస్ కి ఇన్ఫెక్ట్ అవుతున్నారు ప్రభాతండి వాళ్ళందరినీ ప్రభానైనా తండ్రి కనికరించమని అడుగుతున్నాను ప్రభాతండ్రి వాళ్ళందరి పట్ల మీ కృప చూపించండి ప్రభాతండ్రి ఆ కలవరి శిలువలో ప్రభాన్ని ఆయన మీరు పొందిన గాయం ద్వారా ప్రభా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా ఎవరైతే ప్రభానైనా దుఃఖంలో ఉన్నారు ఎందుకంటే ప్రభా ఎటు చూసినా మృతి కోసే ప్రభానైనా ఎటు చూసినా మరణ కండే ప్రభా తండ్రి ఎంతోమంది ప్రభానైనా నా ప్రభా బిడ్డలు మరణిస్తున్నారు ప్రభా కేవలం మీరు చెప్పినారు ప్రభా వాక్యం జ్ఞానం లేకనే నశించిపోతున్నారని నా ప్రభా తండ్రి వాళ్ళకి మీరు జ్ఞానం అనుగ్రహించండి ప్రభాన తండ్రి వాళ్ళకి మేము సువార్త ప్రకటించాలా ప్రభా తండ్రి అందుకే ప్రభాన తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభా అందుకే ప్రభానైనా మీ యొక్క సత్యమైన విషయాలు ప్రభానైనా మాతో మాట్లాడుతున్నారు ప్రభా మీ దాసుల ద్వారా ప్రభాతండి అవును ప్రభాతండి కేబీపీఎం గ్రూప్ ప్రభానైనా ఈ కళ్ళం ప్రోచరీ మినిస్ట్రీస్ అంటే ప్రభాతండ్రి ఆ రోజు యహోన్ భక్తుడు సెలవిస్తున్నాడు ప్రభాతండ్రి నాయన ఆయన చేట ఆయనలో ఉంది ప్రభాతండ్రి అవును ప్రభాతండ్రి ప్రభా నైనా మీరు మమ్మల్ని ఇట్లా వేస్తున్నారు ప్రభాతండ్రి కాబట్టి ప్రభా నాయన కొట్టుకుపోతున్నాయి ప్రభాతండ్రి పనికిరాని చెత్త అంత కానీ శ్రేష్టమైన విత్తనాలే ప్రభా అక్కడ ఉంటాయి గాలికి మిగతాయన్ని కొట్టుకుపోతాయి ప్రభాతండ్రి కాబట్టి ప్రభా నైనా ఈ మినిస్ట్రీస్ లో ప్రభా నైనా మీరు నన్ను ఉంచినందుకు మీకెంతో వందనాలు నాయన ప్రభా మీకు స్థుతులు ప్రభా ఎందుకంటే ప్రభా మేము నా తండ్రి ఈ లోకంను ఎప్పుడో విడిచిపెట్టి వచ్చినాం ప్రభా నాయన అవును ప్రభా మీరు కూడా ప్రభా నాయన మందిరాలను విడిచిపెట్టి బయటకు వచ్చేసినారు మేము బయటకు వచ్చాం ఎందుకంటే మేము ఈ మతపరమైన జీవితంలో లేము ప్రభా ఆచారబద్ధకంగా మేము లేము ప్రభా తండ్రి నాయన తండ్రి మీ యొక్క మిలికి సద క్రమంలో మీ యొక్క సత్యంలో ఉంచినందుకు నాయన నీకు వందనాలుగుతులు స్తోత్రములు ప్రభా నా ప్రభాతండి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ని ప్రభాన ఆయన కేవీపీఎం ఉన్న ప్రతి బ్రదర్ని ప్రభానయన మీరు బహుగా వాడుకోండి ప్రభాతండి మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయించండి మీరు కుమ్మరించండి ప్రభాతండి నాయన మేము వినిపోయి ప్రభా యథావిధిగా లోకంలో మేము జీవించడానికి మేము లోక సంబంధం కాదు ప్రభానైనా మేము పరలోక సంబంధం ప్రభానైనా మీ స్వాస్థం వలన మేము పరలోక ముందు అయినా భద్రపరచబడి ఉన్నాం కాబట్టే ప్రభా ఈ దినం సజీవ లెక్కలో ఉన్నాం ప్రభానైనా మేము ప్రార్థన చేస్తే ప్రభానైనా తండ్రి మీరు అద్భుత రీతిగా ప్రభానైనా మా ప్రార్థనలు మీరు వింటున్నారు ప్రభా ఎన్నో సాక్ష్యాలు ప్రభా మేము చూస్తున్నాం ప్రభాన్ అయినా తండ్రి కాబట్టి ప్రభావం మళ్ళీ అంత యోగ్యత మీరు మాకు ఇచ్చినందుకు ప్రభాన అయినా అంత విశేషంగా ప్రభాన అయినా మీరు మా ప్రార్థన వింటున్నందుకు మీకు ఎంతో వందనాలు ఇస్తాయా నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి ప్రభా ఇదిగో ఎస్ఐ పభ ఇదిగో విజయబాబు కుటుంబం అలాగే ప్రభాన్ అయినా నాయన వెంక వెంకట వెంకన్న కుటుంబం ప్రభాతండ్రి ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాతం ప్రభానైనా వాళ్ళని మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి ప్రభానైనా నాయన ఆ కలవరి శిలువులో మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా వాళ్ళని కూడా ప్రభా ఈ మిల్కీ సేత క్రమంలోకి నడిపించండి ప్రభాతండ్రి నా ప్రభా ఏసయ్యా తండ్రి వాళ్ళని ఆదరించండి ధైర్యపరచండి ప్రభాతండ్రి వాళ్ళకి నెమ్మది శాంతి సమాధానం దయచేయండి ప్రభాతండ్రి వాళ్ళ బంధువులు ఎవరు ప్రభాతం దుఃఖంలో ఉండకుండా ప్రభా వాళ్ళందరినీ మీరే ఓదార్చండి ప్రభా అలాగే ప్రభా కళ్యాణి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నా ప్రభా మేము విన్నాం ప్రభా సాక్ష్యం ప్రభా ఏమైనా మీరు స్వస్థపరిచినారు ప్రభా ఎంతో వందనాలు వేసాయా మా ప్రార్థన మీరు మీరు జవాబిచ్చినందుకు మీకు ఎంతో స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన అలాగే ప్రభా తండ్రి వాళ్ళ బిడ్డ కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఇరుగు పొరువాళ్ళు ఎవరు ప్రభా ఇన్ఫెక్ట్ అవ్వకూడదు ప్రభా నాయన మీరే కాచి కాపాడండి ప్రభా అలాగే ప్రభా నాగరాజు బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన ఆయన కూడా ప్రభా నైనా ఎమర్జెన్సీగా ఉన్నారండి ప్రభా ఆక్సిజన్ అవసరం అంట ప్రభా తండ్రి నాయన మీరు కనికరించండి ప్రభ మీరు కృప చూపించండి ఆ కల్వర శిలువ ప్రభా మీరు పొందిన గాయముల ద్వారా ప్రభా సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా అలాగే ప్రవీణ్ బ్రదర్ అలాగే ప్రవీణ్ బ్రదర్ వాళ్ళ భార్య ఆ సహోదరి గురించి కూడా ప్రభా నాయన నీకు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన కనికరించండి ప్రభా కృప చూపించండి ప్రభా తండ్రి నాయన ప్రభా ఆదరించి ఈ వైరస్ నుంచి మీరే కాచి కాపాడండి ప్రభా అలాగే ప్రభా గణేష్ బ్రదర్ ప్రభా తండ్రి అలాగే ప్రభాతండ్రి సుబ్బరాజు గురించి అలాగే ప్రభాతండ్రి నేను వాళ్ళ గురించి కూడా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభాతండ్రి కనకరించండి కృప చూపించండి ప్రభా ఆ కలవరి సెలవుల ప్రభా మీరు పొందిన గామిల ద్వారా సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభాతండ్రి అలాగే ప్రభా తండ్రి నాయనా ఇదిగో ప్రభా వరంగల్లో ప్రభా ఒక సహోదరుడు ప్రభా నైనా తండ్రి ఈ టైఫాయిడ్తో బాధపడుతున్నాడు ప్రభా నాయనా తండ్రి మీ దాసులకి మీరు తెలియజేసి మార్గం చూపించినారు ప్రభాయనా తండ్రి ఆ టైఫాయిడ్ నుంచి మీరే సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా నైనా ఆ కుటుంబానికి కూడా మీరు ధైర్యాన్ని ఇవ్వండి ఓదర్చండి ప్రభా అలాగే రాజన్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన తండ్రి రాజన్ కూడా ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినాడు ప్రభా వాళ్ళ అత్తగారు కూడా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ప్రభా తండ్రి నా ప్రభా వాళ్ళని స్వస్థపరచండి వాళ్ళని కణకిరించండి కృప చూపించండి వాళ్ళు ఆదరించండి ప్రభా తండ్రి ఎవరైతే మిల్టను అలాగే ప్రభా విల్సన్ మిల్సన్ వెంటో వాళ్ళను కూడా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి ఆ మిల్సన్ బ్రదర్ కి యాక్సిడెంట్ అయిందంట ప్రభా అలాగే ప్రభా వైరస్ కూడా ఇన్ఫెక్ట్ అయినాడు ప్రభా తండ్రి నా ప్రభా ఎంతో మంది ప్రభా నాయన నా ప్రభా బ్రదర్ ని కూడా మీరు ముట్టండి కాపాడండి ప్రభా తండ్రి స్వస్థపరచండి తండ్రి అలాగే ప్రభా నాయన మాకు తెలిసి వీళ్ళు ఉన్నారు కానీ మాకు తెలియని కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఈ దేశంలో నాయన అనేక ప్రాంతాల్లో ప్రభా కుటుంబాలు కుటుంబాలు ప్రభా తండ్రి వైరస్ కి ఇన్ఫెక్ట్ అవుతున్నారు ప్రభా కణకరించండి ఎస్ఐ్యా ప్రభా తండ్రి ఈ ఉగ్రత నుంచి మీరు తప్ప ఇంకా ఎవరు కాపాడలేరు ప్రభా మమ్మల్ని ప్రార్థించమని ప్రభా మీరు కోరుకుంటున్నారు ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నైనా విశ్వాసంతో ప్రభా నైనా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా అందుకే ప్రభా విశ్వాసంతో కూడిన రోగిని స్వస్థపరుస్తుందని వ్యాఖ్యం ఇస్తుంది కాబట్టే ప్రభా తండ్రి వాళ్ళు స్వస్థ ఈ రోజు సాక్ష్యం చెప్తున్నారు కాబట్టి తండ్రి మేము ఎడతెగగా ప్రార్థన చేయాలా ప్రభా తండ్రి నాయనా ప్రభా నిరంతరం ప్రభా అయ్యాన ఈ వైరస్ బాధితుల గురించి మా దేశం పట్ల ఈ లోకం పట్ల ప్రభా నైనా మేము ప్రార్థన చేయాలా ప్రభా తండ్రి అటు జ్ఞానం దండి ప్రభా అలాగే ప్రభా తండ్రి నికు స్థుతులు నాయన నా ప్రభా నీకు స్తోత్రములు ప్రభా తండ్రి నాయన ఇదిగో ప్రభా జ్యోతిరాజ్ బ్రదర్ ప్రభా నాయనా నాయన ప్రభా ఆయన మినిస్ట్రీస్ ప్రభా నయన ఆయన ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి ఆయనను మీరు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా మీ కృపలో కాచీ కాపాడండి ప్రభా ఈ వైరస్ నుంచి మీరే నా ప్రభా స్వస్థత దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభాత తండ్రి నాయన ఎస్ఐ వందనాలు ప్రభాత తండ్రి ఇదిగో ప్రభా కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ ని ప్రభా ప్రతి సిస్టర్ ని ప్రభాతండ్రి మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా తండ్రి ప్రభా వాళ్ళు ఎవరు ప్రభా ఈ వైరస్కి ఇన్ఫ్యాక్ట్ అవ్వడానికి వీళ్ళేది ప్రభాతండ్రి ఆయన వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రభా వాళ్ళ రిలేషన్ అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫ్యాక్ట్ కాచి కాపాడాల ప్రభా తండ్రి ఇది మాకు సమయం ప్రభా తండ్రి దుఃఖంలో ఉన్నవాడికి సేవ వాక్యం పరిచయం చెప్పడానికి ఎందుకంటే ఈ టైంలో ప్రభా ప్రతి ఒక్కరు వింటున్నారు ప్రభా నైనా తండ్రి అందుకు సాక్ష్యం ప్రభా మా అత్త కూడా ప్రభా ఎప్పుడు ప్రభావ ఈ విధానం లేదు కానీ వాక్యం చెప్పింది ఈ రోజు టెస్ట్ చేస్తే ఏం లేదని చెప్పి గొప్ప సాక్ష్యంగా చెప్తుంది సంతోషంగా ఉంది నిన్నటి దినాన ప్రభా మరణిస్తానని ఆమె ఈ రోజు ప్రభా నాయన సాక్ష్యం చెప్తుంది ప్రభా నాయనా తండ్రి కాబట్టి ప్రభా మా ప్రార్థనలు మీరు వింటున్నారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా మేము ప్రార్థించాలా ప్రభా నిర్లక్ష్యంగా మేము జీవించొద్దు ప్రభా తండ్రి నా ప్రభా ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం మేము ప్రార్థించాలా ప్రభా తండ్రి అలాగే వేస్తాయా నీకు వందనాలు వేస్తాయా నీకు స్థుతుల స్తోత్రంలో ప్రభానాయన అలాగే ప్రభా తండ్రి మా దాసుడు చంద్రశేఖర్ బ్రెదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా అటు ఈ లోక సంబంధమైన పని అటు ప్రభా మీ సేవ చేస్తున్నాడు ప్రభా నా తండ్రి ఎంతో మంది ప్రభా తండ్రి ఆయనని ఆశ్రయిస్తున్నప్పుడు ఎక్కడా విసుకట్లేదు ప్రభా ఎక్కడ ఓర్పు సహనం కోల్పోకుండా ప్రభానయన వాళ్ళకి ప్రభానయన నీ విధానాలు చెప్తున్నాడు వాళ్ళని బలపరుస్తున్నాడు ప్రభాతండ్రి వాళ్ళకి ఏదైతే జ్ఞానం కుదువైందో ఆ కూడా నాయన పంచి పెడుతున్నాడు తండ్రి నా ప్రభ ఎంతగానో శ్రమి స్తున్నాడు ప్రభాతండ్రి నాయన నాయన మీరే శక్తి బలం దయచేయండి ప్రభాతండ్రి నా ప్రభా తండ్రి ఇంకా ప్రభా నైనా అనేక మరుగైన విషయాలు మాకు చెప్పాలా ప్రభా తండ్రి మమ్మల్ని సత్యంలో మేము ఉండాలా ప్రభా ఆయన చెప్పిన ప్రతి వాక్యం మేము స్వీకరించాలా ప్రభాతండ్రి ఎందుకంటే ఆయనలో ఉంది మీరు ప్రభా నైనాయన మీ ఆత్మ ఉంది ప్రభా తండ్రి కాబట్టి ప్రభాతండ్రి మిలికిసేద క్రమం అంటే మీరే ప్రభా ఆ నజరేడైన మీరే ప్రభా కాబట్టి ఆ క్రమం గురించి ఈ రోజు ఎక్కడ ప్రకటించట్లేదు ప్రభా ఈ రోజు ప్రకటించడం అంటే అది మాకు ఇచ్చిన మీరు గొప్ప ధన్యత కాబట్టి మీ దాసుడు దారి మీరు మాట్లాడుతున్నందుకు మీకెంతో వందనాలేస్ అయ్యా మీకెంతో స్థుతులు ప్రభ మీకెంతో స్తోత్రములు తండ్రి వాళ్ళ బంధువులు అలాగే ప్రభ వాళ్ళ పిల్లలు అలాగే మిస్సెస్ సిస్టర్ గురించి వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి మమ్మల్ని అందరిని ప్రభా మీరు భద్రపరచండి ప్రభాన ఆయన మా దారా ప్రభానయన గొప్ప సేవ మీరు జరిగించండి ప్రభాన ఆయన నా ప్రభా నీ శిలువును వెంబడించి మేము స్వార్థను ప్రకటించాలా ప్రభా తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి ప్రభానయన మీ యొక్క కృపావరములు మాకు దయచేయండి ప్రభా ఆ రోజు శిష్యులకు ప్రభాన ఆయన మీరు సువార్థ ప్రకటించేటప్పుడు చెప్పినారు ప్రభానాయన తండ్రి సమస్తమైన దెయ్యముల మీద రోగముల మీద ప్రతిదాని మీద ప్రభా ఈ లోకం మీద మీరు విజయ వాళ్ళకి శక్తిని ఇచ్చారు ప్రభా అట్టి శక్తి అట్టి కృప మాకు దయచేయండి ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి మీరు రాక్కడ అతి సమీపంగా ఉంది కాబట్టి నాయనా తండ్రి మీరు రాకడికి మేము కనిపెట్టుకుని సిద్ధపాటుగా ఉండాలా ప్రభానైనా ఆశతో ప్రభానైనా మీరు రాకడికి మేము ఆపేక్షిస్తూ ఉండాలా ప్రభా తండ్రి అనేకుల్ని ప్రభా మేము ఆ రీతిగా సిద్ధపాటు చేస్తూ ఉండాలా ప్రభాతండ్రి అట్టి విధానంలోకి అట్టి విధంగా మమ్మల్ని లేవనెత్తండి నడిపించండి ప్రభా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ఎవరైతే ప్రభానైనా పరిశుద్ధాత్మ లేదో ప్రభా ఎవరైతే నీ సీలింగ్ లో లేరో ప్రభానైనా నా ప్రియులు వాళ్ళందరినీ ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి మీ యొక్క ముద్రలో ముద్రించుకొని మీ రాకడికి మమ్మల్ని సిద్ధపాటుగా చేసుకోమని పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకున్నారం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వనతుడ మహోనతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధిరాలు స్తోత్రమైన గొప్ప దేవ ఈ దర్శన కలవంత ప్రభా గత సంవత్సరం అంత ప్రభావం మీరు మమ్మల్ని కాచి కాపాడనైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరచుకున్నారనైనా మమ్మల్ని సజీలతలు నిలబెట్టుకున్నారు పవ దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక దినాంత ప్రభావం మీకు నూతనమైన కృపమా కనుగించిన నూతన అభిషేకం కనుగరించిన సన్నిలో కడిపే బాధ్యత మాకు అనుగ్రహించిన మీకు కృతజ్ఞతలు అర్పించుకున్నదా గొప్ప దేవ నీకే శిల్ స్తోతలు సమస్త గణత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరి ఈ యుగంలో మీకే కలిగిన కాక హాడీయా నా దేవ ఐక మధ్య కనే సమయంలో ప్రభావం మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీకు దినం ఎంతో ప్రభా మంది చూడలేకపోయినారు ఎంతో మంది ప్రభావిస్తా మిమ్మల్ని చూడలేకున్నారు కానీ మీ మమ్మల్ని తజీలుగా పెట్టుకుని ప్రభావ మీ తండ్రిలు మమ్మీ మీ యొక్క ద్వారా స్థిరపరచుకున్నారు మీ నిబంధనలు మమ్మల్ని నిలబెట్టుకున్న మీకు వన్ లీకయ్యా మీకు కుటుంబలు అర్పించుకున్న ఆయన మీకు మరింత ఆయన మెలిపిసేందుకు క్రమంలోకి మమ్మల్ని నడిపించుకున్నారు ఓ ప్రభావ బాణిశత్వం నుంచి ప్రభావ తండ్రి సినిమా విడుదల కల్పించిన మీకు క్రమంలో మనం నడిపించుకున్నారు ప్రభావ ధర్మశాస్త్రం లోపల ఓ ప్రభావం మమ్మల్ని తెచ్చినారు ప్రభావకు వన్నా లీయ గొప్ప దేవానికి స్తోత్రమైన నీకే కృతజ్ఞతలు నడిపించం జీజ్ థ్యాంక్ యూ అని ప్రభావ ఆ క్రమంలో మేము నిరంతరం యాజికత్యం చేయాల ప్రభ ఓ దేవ అనేకులు ప్రవతండి మేము సంగీతమే నడిపించాల ప్రభావ నా దేవ రాజుల వంశంగా యాజిక సమూహంగా మమ్మల్ని తయారు చేస్తున్నాం రాజులాగా యాజకుల లాగా తయారు చేస్తున్నాం రెండు రోజులు ప్రభావం అనుభవించాను రాజులాగా మీ పక్షం ఉండి మీరే నెలిపిస్తే ఒక క్రమం అయినా గొప్ప అనేక బహుమానాలు ఇచ్చేవారిలాగానే ఉండాలి అయితే ఆ స్థితిలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిష్టమో నడిపించమని ప్రాధిష్టమైన ఓ దేవత దేవ మీకు నూతనమైన పశుధాత్మ అభిషేకం ప్రతి దినం మేము పొందుకోవాల ప్రభావ మీ ఆత్మల మేము లీనం కావాలా ప్రభావ ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాల ఆ దినము ప్రభావ గది ప్రభ క్షమ ఉడి వచ్చే అగస్టు మాసం మీరు మెలుపుకలు ప్రార్థించమన్న ప్రభావ గొప్పది పెద్ద పెద్ద ప్రార్థన చేయాల ప్రభావ ఓ ప్రతి దిన ప్రార్థనలు మేము ఎక్కువ సమయం గడపాలి మీరు స్థాయిపడండి ప్రతి ఆటంకాలను కొట్టుకో విజ్ఞాపన ప్రార్థించేలా నాటన్ని ఎంతో మంది నశించిపోతుంది ఈ లోకంలో ప్రభావ ప్రతి బిడ్డని మృతి కాకి స్పష్టపరచండి వైరస్ బారిన అందరూ తాకండి ప్రభావిత అనుగరించండి మీరు తప్ప ఎవరు కూడా ప్రభా స్వస్థపరచలేరునైనా నీకు వన్ ప్రభావి కృతజ్ఞతలు అర్థం గొప్ప దేవ నైనా ఇసు ప్రభావం అవకాశం బిడ్డలకు అనుగ్రహించండి ఓ ప్రభావం ఈ ఒక వైరస్ బారిన పడిన ప్రతి బిడ్డ మీరు స్పష్టపరిచి విడుదల ప్రాధిస్తాను అయినా ప్రతి బిడ్డ మీతో ఆకర్షించిన మీరు ఆకర్షించుకోండి మీరు ఆకర్షించకపోతే వాళ్ళంతా నశించిపోతారు అయినా ఒక ఆత్మగా నశించుకోవటం మీకు ఇష్టం లేదు ప్రతి సహాయపడండి ఉదయం ఫ్రీలు ప్రభు ఎంతమంది వైరస్ బారిన పదవి ఒక పట్టిన మీరు కాకి స్వష్టపరిచారు ప్రభావ మా ప్రార్థనకు మీ వెన్న వెంటనే ప్రభావ జవాబులు ఇస్తున్నారు ఆ పాత్రలు నిండిపోతున్నాయి ప్రభావ కానీ ఇంకా మేము పాత్రలు నిండిపోతే మేము ప్రార్థన చేయాలా ఎన్నో ప్రార్థనలు ప్రభావం చేయాలా ప్రభావి లోకం కోసం విజ్ఞాపను ప్రార్థన చేయాలా ఆ పాత్రలు నిండినప్పుడు దూతలు ప్రభావీ పరలోకం తీసు తెచ్చుకుంటున్నాయి ప్రభావ మాకు జవాబులు ఇస్తున్నందుకు నీకు వన్నాడు నీకే కృతజ్ఞతలు అర్పించడం గొప్పదేవ మీరు మాతో పాటు ఉన్నారు మా పక్షంగా ఉన్నారు మా సభ్యులు ఉన్నారు ప్రభావాల ఎంతగా బలపరుస్తున్నారు దినదిన మీ వాకిం ఎంతగా ఉజీవించేస్తున్నారు నీకు వన్నాాల ప్రభావ గొప్పదేవా దీని విషయంలో మేము భయపడకొని అనుమానించకుండా మీ యొక్క నిబంధన ప్రభావ మీకు మేము బండికి చేస్తున్నాం ప్రభా అందులో మమ్మీ సంపూర్ణ స్త్రీలైతే ముందుకు పోయి బిడ్డలగా తయారు చేయాలి నిబంధనలు తీసుకొని రావాల ప్రభా అలాంటి బిడ్డ మమ్మల్ని తయారు చేయడం ప్రార్థిస్తానైనా ప్రవీణ్ దగ్గర దేవ మీరు స్వస్సించిన నీకు వన్నాలు ప్రభావ నా దేవ కలియని సిస్టర్ ప్రభావ్ ప్రభావ కొడుకు స్పష్టపరిచిన ఓ దేవా నీకే వన్నాలు ఎక్కయ్యా నీకే కృతజ్ఞత వింటాను కుటుంబం కూడా ప్రభావించిన నీకు వన్నాలు ప్రభావ గణేష్ ప్రభా ఇంకా ప్రభా నా దేవా ఇష్ట ప్రభా తి రమేష్ ఇంకా ఓ ప్రభావ ఎంతో మంది ఉన్నారు ప్రభా అతను పచ్చింది స్వస్థ పచ్చిని పేరు పేరు జీవితం ఆస్వాదించండి స్వస్థాన్ని జీవితాలు అందరూ రక్షణ పొందాలి ప్రభావ మీరే సాయపడి ప్రాధిస్తారు కుటుంబం మీద ఆదరించండి బాలపక్షమైన ఓ దేవత దేవన ప్రభా వరంగల్ ప్రభా చిన్న బాపట్టి ప్రభావ దేవా ప్రభా మలేరియా థైపోయిడ్ వచ్చి అంటే ప్రభా ఆ టైపాయిడ్ ఆ జ్వరాన్ని ఏసుక్రీస్తుల గర్భిస్తా ఇచ్చే విష్ ఐతన రోగం ఇప్పుడు విష్కెట్లు ఆగ్మేస్తున్నది సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నమైన ఏసుక్రీస్తు పరిశుభనామైన హళలియ ప్రభావ మీరే స్వస్థపచ్చి మహమండి ఆ కుటుంబం మీరు ఆధరించే బాబు మీ పనిచేసి మీతో గొప్ప సాక్ష్య నిలబెట్టుకోండి గ్రూప్ కాకండి స్వస్థపక్ష్యాన్ని బలపరచండి నీతి పచ్చని ప్రభావి ధైర్యంగా తగలించలేని పత్తి మీరు బలపరచని స్థిరపచ్చని ప్రభావ దేవ పత్తి యొక్క బిడెల చుట్టూ కుటుంబాల చుట్టూ చెల్లెల చుట్టూ చేసి దుఃఖించి మీరు కాపాడండి వైరస్ పడుకుని ఏ కుటుంబం పడుకుని మీరే సాక్షి కాపాడి మీరు దహించి మీరు కంచి పెట్టండి మీ రక్తంలో ఉండాలి ప్రభావ బొద పిల్లల రక్తం నిబంధన వాళ్ళు ఉంటే మీ రక్తం వాళ్ళు ఉంటుంది గొప్ప దేవ ఇస్తు ప్రత్యక్షుడు ప్రభావ మెల్సి సభ్యత యాజకత్వం లేక రావాలి సంపూర్ణంగా ప్రభావితం అందరూ నడిపించి బలపరించి ఆయన ఇష్ట ప్రవర్తన జనవంతా మీరే మాకు సాయకులు నడిపించమంతా ప్రతి అవసరం మీ మైండ్ లో తీర్చండి ఓ గొప్ప దేవనాథాన్ని రాబోతున్న ఎంత భయంతో శ్రమలు రాబోతున్నాయి వాటి అన్నింటినీ ముందుగా తీసుకున్న జరగ జరగబోయో వాటిని తప్పించుకోవాలా విజయం పొందాల ప్రభావ ఆ చిక్కబడిన వాళ్ళందరినీ ప్రభావ సన్నిధి నడిపించాలా ఏంటికి వెళ్ళాలి ప్రభావ మాకు జ్ఞానం అనుగ్రించండి జ్ఞానం మాకు కొద్దు ప్రభావ మీ మాకు జ్ఞానం కావాలేస్తే ప్రభావ నాదేమో మీ పర్వకొప్ప ధ్యానించడం నింపం ప్రభావ లేకుంటే మేము నశించిపోతాం మీ జ్ఞానం మాకు అవసరం మీ పర్వకొప్ప ధ్యానించటం నింపండి పశుతాత్మయ నింపు ప్రభావ ప్రతి చోట నీతి అందరినీ సాహసం చేసుకోండి మీ రాకూడకు మనం అందరూ సిద్ధపరచుకోమాలి ఓ ప్రభ రాజని కుటుంబం ప్రభావ మన ద్వారా చుట్టాలు ప్రభావ రాజును మీరు వింటూ నింటూ వాళ్ళందరినీ ప్రభావాల వాళ్ళ రాజీనాలు అర్థం అర్థగర కుటుంబం అందరూ మీ పాత స్వస్థాన్ని గురించి వైరస్ ని సంపూర్ణ విడుదల స్వస్థపర్చి మీ కొత్త సాధన తెచ్చుకోండి గొప్ప జనం పట్ట మీ కనికరం చూపించలేని గొప్ప జనం క్షమల పలైత ప్రభావ మీ కనికరని కృప చూపించాలి అందరూ రక్షించుకొని నామాలను నేను ఈ ఈ దినం ప్రభా ఎంతమంది చూడలేకుండా మాకు సజ్జలు పెట్టిన నీకు వందాలి యేశప్రభ నా దీవాన్ని దాదాపు ధర వాక్యం ద్వారా మాట్లాడం మా ఉదయం మీద పలక మీద రాయండి విశ్వప్రభ దాన్ని నంబరేయాలా ప్రకటించారా దీన్ని భయపడదు చింతించు నీ వాక్యమే బలపడుతుంది నీ వాక్యమే ఆదరించుని ఉంది యశోప్రభ మీదే ఆదరించు ఆదరణ నీ దగ్గర నీ రావాలా స్వస్థత నీ నా విషయానికి శుతం ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటాంప్రభ ఇక్కడ ఉన్నారు యశ్వ్రభ నా దీవానికి జ్ఞాపకం చేసుకోండి యశోప్రభ నా దీవాన్ని స్థుతం మీ హాస్య సంపూట విడుదల చేయండి నా దివానికి శుద్ధం చేసు మీలాంటి మనిషిని మీలాంటి ప్రేమ మీలాంటి ప్రభ అలలియా నా దియా మన తని మాకు భారం దేశప్రభ ఎప్పుడు చూస్తే చూస్తే అలలియా చెప్తారు యేశప్రభ నా ఇండియా ఆసక్తి బక్షిస్తున్నభ అటిసి ప్రభా అలాగే నాది వారం దయచని సేవ దచ్చని కళీలు ప్రార్థన చేయాలా అడితేగా ప్రార్థన చేయాలా మా దేశం కోసం మా ప్రజల కోసం మా బంధుల కోసం మా సౌదరుల కోసం ప్రార్థించాలి ధన్యత దయచండి జ్ఞానం కొద్ది చేస్తే ప్రభా సంపూర్ణ జ్ఞానంతో నింపనేసే ప్రభా అలా నీ నిశ్చితాన్ని మీ తనంపు మీ ఆలోచన మా నెరవేర్చుకోండి నాది మా అందరిశ్చతం మా దేశం ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థనం అలాగే ఈ దేశం ప్రజలు వేసే ప్రభా నీ ప్రజలు వేసే వాళ్ళ పాపం జన్మపాకం మా పాపం క్షమించమని ప్రార్థం వాళ్ళ విదేలు స్వచ్ఛపరచని పాపం కడగండి జ్ఞానం తెచ్చని ప్రతం మీరు మాట్లాడండి ప్రత స్వస్థ పొందాలా విడుదల పొందాలా ఈశ్వ్రభ ఏ శ్రీకృష్ణంలో విడుదల ఏ శ్రతంలో విడుదల రక్షణ పొందాలా డాక్టర్లు జ్ఞానదైతే లేచని అలల్గా వాళ్ళు మారాల ఆక్రమం తొలగించి సేవ చేయాలా కని చేయండి సిస్టర్ నర్సులు వార్డ్ బాయ్లు కన్ చేయండి జ్ఞానదైతే లేచండి వాళ్ళ రక్షణ పొందాలా ఈ రక్షణ సందర్శన అందరి వేసిన ప్రభ అందరి కోసం వేసప్రభ వాళ్ళు మన రక్షణ పొందారా నాదివాతం అలలియ నాది మెడిసిన్ బ్లాక్ అమ్ముతుంది వాళ్ళతో ముందు మాట్లాడండి కరిగించండి అది మన సాక్షి గద్దించారా అలలియ మీరు కరించండి నాదివాన్నితం అలలియ నాది గారు మోచే మన హను మీద విజ్ఞానం చేసిన ప్రభా ఈ రోజు మేము గర్ణిస్తుంది ఈ ప్రజల మీద కనికరించని కుడి చే ప్రజలు వేసుప్రభ కనికరించని స్వచ్ఛపరచని రక్షణ నడిపించండి మా సౌదలు ఎంతోమంది ఉన్నారు యశ్వ్రభ వాల్వి మట్టి స్వసపక్షని పరిశుతాత్మ తిరిగి ప్రభ అలలియ ఈ నింపిక రావాలి యశవ్రభ అలలియ నా దేవానికి స్థుతం వాళ్ళకు సత్యాన్ని బయలుపరచని జ్ఞానం వాళ్ళ పాపం కడగండి ఆ వైరస్ను విడిపించండి యశుప్రభ నా దీవాని స్థుతం ఈ అంత్య దినాల్లో ప్రభ రక్షణ అనేక జగల ప్రభ చెప్పబడాలా అలలియ నాది అలగు బలక్ సేవ గారు మీ అందరూ ఇవ్వాలి మీరే కార్యం చేయని నా దీవానికి శోధనం చేశాను రూసి ముట్టి పలు జ్ఞానం దై తెచ్చని ఆదరించండి రావాలా అలలియ వాళ్ళ రూ మలతని వాళ్ళ ఇంట్లో బంధువులు ఎంతమంది ఉందో వాళ్ళవి తాకని ముట్టండి అలలియ నాదియ మీ జ్ఞానం దైతే తెలియచని వాళ్ళవి చిన్న పాపని స్వస్వపరిచి ఆరోగ్యం తెచ్చండి మీరు ఇచ్చిన బహుమానం వేసుప్రభ అలలియ నాది అగ్ని కాంచండి అలలి వ్యారస్ నుంచి కాచి కాపాడడం అనేవి బత్మలా కొంటున్నేసుప్రభ వాళ్ళవి రక్షణ దచ్చని ప్రభా నా దీవానికి శోధన చేశాను రాజును కూడా చేసుకోండి వాళ్ళు చేసిన పాపం క్షమించండి జ్ఞానంతో తెలియచని వాళ్ళ ఆత్మతో తెరవండి వాళ్ళు విశ్వస్తపరచని సరస్వంతో రావాలా ఆ పిల్లల్ని ఖాళీ అలలియ యహోశ కుటుంబం మార్చని ప్రతి కుటుంబం ఉండాలా అలలియా నా ప్రతి ఒటుంబం సత్వం ఉండాలభ నా దేవాని స్వతం ఈ ప్రభా అలలియా నా దేవా ఆ క్రమం ప్రభు రావాలి ప్రతి కుటుంబం నా దివానితం ప్రతి బిడ్డ చిన్న బిడ్డ ప్రతి బిడ్డ సేవ చేయాలి నా దివాని శృతం మన తన యశ్వ్రభ మన కరీంనగర్ బాబు కలిగించిన ఆ వైరస్ అనే ప్రభ జనం తీసేయని స్వస్సపరచని ఆరోగ్యం తెచ్చని అక్కడ భీమలతోని సాక్ష్యం నిలబెట్టుకోండి ఎంతమంది ప్రభా సోదరులు కలిగింది తెస ప్రభా అందరికీ ఫేరు పేరు పెట్టి స్వత్సపరచండి మీ కనుకనే దచ్చని సిల్వల పొందిన గాయ విడుదలని అందరినీ శాక్తిగా ఉండాలి అందరినీ శిష్యులు ఉండాలి సో ప్రభ మీరు కారణం చేయండి ఆ చెప్పింగ్ గురులో ఎంత మంది ఉన్న వాళ్ళ చుట్టూ అగ్నికరించండి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళందరి చుట్టూ కనించండి వాళ్ళందరి కుటుంబ చిన్న పిల్లలకు సేవ చేయాలి ఎంత ధనం ప్రభా మీ తయారు చేయండి మీ ఆత్మ ధర తయారు చేయండి వాళ్ళ సుధాత తయారు చేయండి నా ఏసానికి శోతం చేస్తాను ఏసానికి వంద అన్న ముట్టం తాకండి బలపరిచేసిపరచండి ఆరోగ్యం దచ్చండి ఇంకా చెప్తానికి ఇంకా సత్యం బయలుపరచండి వాళ్ళ కుటుంబీ జీవించి అగ్ని కాంచండి వాళ్ళ కుటుంబీ సేవలు వాడవాల అలాగే నా దీవానికి సోతం చేస్తాం చక్రపతి కుటుంబం వాళ్ళ జ్ఞానం దేతలేని వాళ్ళ కుటుంబం సేవ చేయాలి అక్కడ పరిచయలు గుమ్మి జరగాల నా దీవానికి చీకటి పెద్ద విడుదల పొందాలా అలా ప్రేద వాడుకోండి మనం అందరూ వాడుకోండి ఇసు ప్రభా నా దేవా ఈ వాక్యం ప్రభా ఈరోజు చెప్పినా ఇసుప్రభ నీకు వంద లేసు ప్రభా ఈ దిన మాకు ఈ వాక్యం ఇచ్చినా తాజా మనం ఇచ్చిన ఇసు ప్రభా జీవాన్ని పరిసిన ఇళ్ళగల చూయించిన ఇసు ప్రభా మేము దీన్ని ప్రకటించడం ఇష్ట ప్రభా మీరే మాకు సాయకుండా నడిపించి పతి కుటుంబం విడిపించి అలా స్వస్థపరిచి నేను మయపరచుకొని పతి కుటుంబం నీ స్వాచిగా ఉంటాయి కుటుంబం సేవ్ చేసి సాధించమని ఏ శ్రీకృష్ణ వాడుతో మీన్ ఏసయ్య కృపామయ కనికరం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభు దేవాది దేవ ఏసు ప్రభా మీకు వందనాలు వేసు ప్రభా ఏసహిమ గల దేవుడవ ప్రభా కృపామయ్యవ ఆది సంభూతుడవ ప్రభా ఏసయ్య ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడవ ప్రభా మహిమ స్వరూపుడ వేసు ప్రభా మీకు ఎంతో వేల వందనాల ప్రభా మీ యొక్క బంగారు పాదశాన్నిటి ముందేసే ప్రభా మేము మొర పెడుతున్నాం దేవా మా మొర మీరు ఆలకించండి ప్రభా మీ సన్నిధిలో ప్రతి ఒక్క అంశాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకొని నెరవేర్చండి ప్రభా మా విశ్వాసాలు స్థిరపరచండి ప్రభా బలపరచండి ప్రభా మీ లోపల యేసో ప్రభ ఆత్మకార్యం మీరు జరిగించండి నాయన ఏసే మహిమగల దేవా కృపామయుడ సర్వశక్తి మీకు వందనాలు ప్రభా ఎవరైతే వైరస్ బారిన పడినారో దేవా వాళ్ళందరికీ ప్రభా స్వస్థత మీరు కలిగించండి ప్రభ విడుదల మీరు దయచేయండి ప్రభా యసు క్రీస్తు నామంలో స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ వేసు ప్రభా రక్షణ పొందాలా రాజా మీరు ఆత్మకార్యం జరిగించండి రక్షణ ప్రతి ఒక్కరికి మీరు దేయండి ప్రభా మీరు అక్కడ తి త్వరలో ఉంది ప్రభా అనేకులు సిద్ధపడి ఉండాలా ప్రభా ఉంగని మోకాయలు వేసు క్రీస్తు నామంలో ఉంగల రక్షణ మార్గంలోకి రావాలా రాజా మీరు ఆత్మకార్యం జరిగించండి దుష్టుడు ప్రభా విపరీతంగా పనిచేస్తుండడు ప్రభా పనిచేయడానికి వీల్లేదు ప్రభావ వాళ్ళు విడుదల పొందాలా మీ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభావ సర్వశక్తి సంపన్నుడ కృపామయడా కనికరం గల దేవాస కావాల్సిన బెడ్స్ కావాల్సిన ఆక్సిజన్ ప్రభావ మందులు సదుపాయాలు ప్రభా మీరు దయచేయమని ప్రార్థన్యంసినాం ప్రభా ఏసే విడుదల మీరు కల్పి కల్పించమని ప్రార్థన చేసినాం ప్రభా మా బంధుమిత్రుల గురించి ప్రార్థనిస్తున్నాం ప్రభా సోదరుల నిమిత్తం ప్రార్థానిస్తున్నాం ప్రభా స్నేహితుల నిమిత్తం ప్రార్థాన్సిన ప్రభా దేవా వాళ్ళందరికీ విడుదల మీరు కల్పించండి ప్రభా ఏస్రీస్తు నామంలో విడుదల కలగాల ప్రభా మీరు జరిగించండి ప్రభా రక్షణ మార్గంలోకి వాళ్ళందరినీ మీరు నడిపించండి ప్రభా కృపామయ ఏసయా ప్రతి ఒక్కరూ ఈ అంత్యకాలంలో ప్రభా మీ యొక్క ఆత్మను పొందుకోవాలా ప్రభా పొందుకొని మీ వాక్యానికి లోబడి జీవించాలా ప్రభావ ఏసే మీరు గొప్ప విజయాన్ని దయచేయండి ప్రభావ పాపం జీవితం నుంచి ప్రతి ఒక్కరు విడుదల పొందాలా ప్రభావ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా వేసయ్యా మీ నామం ఎత్తుకొని ముందుకు నడవాలా ప్రభావ కుడికి కానీ ఎడమ కానీ తోటి మీ ఆత్మ నడిపింపు ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభావ గొప్ప దేవుడవ కృపామయుడవ ప్రభా సర్వశక్తి మంతుడ వేస్తూ ప్రభా మీకు వందనాలు ప్రభా వేసయ్యా ఎవరి విశ్వాసం ప్రభా ఎవరి ప్రార్థనలు కూడా ప్రభా సన్నగిలడానికి వీలేదు ప్రభా మరియు ముఖ్యంగా మీ కొరకై ప్రభ జీవితాలను సమర్పించుకున్న వారి నిమిత్తం ప్రార్థన చేసిన ప్రభా ఆ బిడ్డలలో కూడా ప్రభా విశ్వాసం ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో సన్నగిలడానికి వీలేదు ప్రభా మీరు ముందుండి నడిపించండి ప్రభా మీరు కొండా కోటగా వారికి ముందుండి నడిపించారు ప్రభా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభా వాళ్ళని నడిపించండి ప్రభా మీ సేవ మహిమార్థమై ప్రభా వాళ్ళని నడిపించండి ప్రభా పరిశుద్ధుడ కృపడవ ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా నన్ను కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యా మా కొండ మా కోట మా దాగు పరిశుద్ధుడా ఏసయ్యా మీకు వందనాలు ప్రభా మేము రక్షింపబడుతున్నాం ప్రభా మూడు పూటలు కాదు ప్రభా ఇంకెక్కునే ప్రార్థన చేయాలా ప్రభా స్పెషల్ సేవ మాకు ఉంది ప్రభా దానికి సిద్ధపడి ఉండాలా ప్రభా మీరు ఆత్మకార్యం మీరు జరిగించండి పిందల కాడండి లేచి వేసే ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ మీ నామంని గనపరుస్తూ వేసయ్యా మీకెంతో వేలేదు వందనాలు సేవలో బలంగా ప్రతి ఒక్కరిని వాడుకోండి ప్రభా విశ్వాసంలో ఎంకడిగేయడానికి వీలదు ప్రభా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలని ప్రభా ముందుకు నడవాలయ్యా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభావ మీ ఆత్మ చేత నడిపించండి ప్రభా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు సమాధానం నడిపింపు మనకు వైరస్ బాధితుడికి ప్రతి ఒక్కరికి సదాకాలం చూడైన ప్రైజ్ లోడన్నా అందరికీ ప్రైజ్ లో